గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్వైటెడ్ షేర్ సమ్ ఆఫ్ మై వ్యూస్ ఆన్ దిస్ టాపిక్ హ్యూమన్ వాల్యూస్ హాయిగా తెలుగులో మాట్లాడుకుందాం ఓ పాయింట్ ప్రజెంటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది అది తెలుగులో చేయొచ్చు కానీ నాకు చేత కాదు అందుకని నేను ఇంగ్లీష్లో చేశాను ఇంగ్లీష్ కొంచెం వచ్చు నేర్చుకున్నాను పాఠాలు చెప్పాను కాబట్టి కాకపోతే తెలుగులో కొన్ని నచ్చ చెప్పగలిగినట్లు హృదయానికి హత్తుకునేటట్టు చెప్పగలిగేటట్టు ఇంగ్లీష్లో చెప్పడంలో కొన్ని కష్టాలున్నాయి అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని మీరు ఇలా తెలుగుతో ఒక మెట్టు తక్కువ చేసి చూపిస్తున్నారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది అమ్మా నీ పేరేంటి ఇక దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా అయ్యో ఇప్పుడు నేను అడిగాను మిమ్మల్ని ఏమా నీ పేరేమిటి అని అడిగాను ఇంగ్లీష్ లో ఏమంటారు అమ్మా ఏమైంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నేను ఎంత మర్యాదగా ఏమ్మా నీ పేరేమిటి అన్నా చెప్పారు ఆవిడ అమ్మా ఓ మై మదరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్లేను కదా ట్రాన్స్లేషన్ కాదు కదా అలా ఎవరో ఒకరిని కనబడ్డ వాళ్ళని పట్టుకుని ఓ మై మదరు అని చెప్పని అందేం కదా కాని నాలుగేళ్ల అమ్మాయి అయినా నలభై ఏళ్ల వాళ్ళైనా ఎనభై ఏళ్ల వాళ్లైనా ఏమా బాగున్నావా అంటే చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడినట్టు ఈ భాష ఈ సంస్కృతి ఈ సంస్కారం నేర్పినటువంటి అంశం అందుకని హృదయానికి హత్తుకోవలసినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఉపయోగపడినట్లు అంటే ఎవరి మాతృభాష వాళ్లకు ఉపయోగపడుతుంది ఆ కల్చర్లో అది There are a lot of people in the world. You can speak English, Urdu, Hindi, English, or Malayalam. That's why I'm talking about a language. I'm talking about a language and a language. ఈ సెషన్ని ఏదో మామూలుగా మాకు అలవాటైనట్టు మేమేదో ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోవటంలా కాకుండా కాస్త ఇంటరాక్టివ్గా అంటే ఎందుకంటే పొద్దున్నీ పనిచేసి ఏదో అలసిపోయచ్చుంటారు మీరు మీకు ఇంటికెళ్లాక రాత్రులు చేయాల్సిన పనులు రేపు పొద్దున శ్రీరామనవమి కార్యకలాపాలు ఇవన్నీ కాబట్టి కాస్త పార్టిసిపేట్ చేస్తే ాగుంటుంది అన్న సూచనతో ఇప్పుడు నేను ఏమ్మా నీ పేరేమిటంటే ఆవిడ సమాధానం చెప్పినట్టు ఇదేదో క్విజ్ ప్రోగ్రామ్ కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవి అడగను కాని అడిగినప్పుడు మాత్రం దయచేసి సమాధానం చెప్పండి ఇందులో థర్టీ రిజర్వేషన్స్ ఉండవమ్మా ఆకాశంలో సగం మేమనే ఉండదు అవునా నాకెవరికి తోస్తే వాళ్ళని అడుగుతాను వాళ్ళు దయచేసి సమాధానం చెప్పండి ప్రశ్నించే తత్వమే ప్రగతికి కారణమైంది ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది ఒకవైపు మనిషక్కడు ఒకవైపు అద్భుతమైన మేధస్సు చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగిన సుమితత్వం ఇవన్నీ కలిసి మిగిలిన ఎనబై మూడు లక్షల చిల్లర ఎక్కడ ఉండిపోయాయో అవి అక్కడే ఉండిపోగా మనిషి మాత్రం ఎంతో అభ్యున్నతిని సాధించగలిగాడు దీనివల్ల ప్రశ్నించే అన్వేషించే తత్వం వల్ల ఈ ప్రశ్నించే అన్వేషించే తత్వం వల్ల కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అలవడ్డాయి ఈ ప్రత్యేకమైన లక్షణాలలో ఒక ప్రముఖమైన ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఏమిటంటే తత్వం ఎనభై లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి కూడా నవ్వదు మీరు వెంటనే సార్ మీరు తామండర్రి చూడలేదా అని మీరు అనుకోవచ్చు అడగవచ్చున్నాను అవి కార్టూన్స్ కార్టూన్ లోలే ఎప్పుడైనా కుక్క పిల్లి ఎలుక పొట్లాడుతున్నట్టు కనబడతాయి కానీ నిజ జీవితంలో పిల్లులు ఎలుకలు కుక్కలు ఎప్పుడైనా నవ్వుతున్నట్టు మీకు కనబడిందా కనబడితే మాత్రం నాకు చెప్పండి నేను నేర్చుకుంటా అంటే నవ్వలేవు అన్నమాట అలానే ఏ సెన్స్ ఆఫ్ పర్పస్ ఏ సెన్స్ ఆఫ్ షేమ్ అనేటువంటిది మానవ జాతికి ఇవ్వబడినట్టు ప్రసాదించబడినట్టు మిగిలిన వాటికి లేవు అంటే ఇది ఓవర్ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరో చనాది కాలంలో మనుషులు బట్టలు లేనప్పుడు ఆకులు చుట్టుకున్నారు ఆకులు చుట్టుకోకముందు ఆకులు చుట్టుకోవాలని ఎలా తెలిసింది వాళ్లకి అని ప్రశ్నించుకుంటే తెలివితేటలు పెరుగుతూ ఉన్నా కొద్దీ అంతే నేను మేధస్సు అని చెప్పాను తెలివితేటలు పెరుగుతున్నా కొద్దీ ఇది ఔచిత్యము ఇది కాదు ఇది మంచి ఇది కాదు ఇది దీనికి కారణము కార్యకారణ సంబంధము కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనం నేర్చుకున్నటువంటి నాగరికత సంస్కృతి మతము సమాజము అవసరాలు సృష్టి మతం భగవంతుడు ఒక చిన్న ప్రశ్న వేస్తాను దేవుళ్ళు ఎంతమంది మతం మీద ఆధారపడి ఉంటుంది కదా మానవుడు పుట్టాక మతం పుట్టిందా మతం పుట్టాక మానవుడు పుట్టాడా మానవుడు పుట్టాక మతం పుట్టింది కాబట్టి అనేక మతాలు వచ్చాయి నిజానికి మతం ముందు పుట్టి మానవుడు తర్వాత పుట్టే మానవులందరూ అదే మతానికి చెందిన వాళ్ళు అయి ఉండేవాళ్లు కొంచెం ఎరకాటంగా ఉంటుంది ప్రశ్న ఇంకో ప్రశ్నతో నేను దీనికి సమాధానం చెప్తాను ఉదాహరణకి భాష పుట్టాక మానవుడు పుట్టింటే అందరికీ అదే మాతృభాష అయి ఉండేది భాష పుట్టిన తర్వాత మానవుడు పుట్టింటే అందరికీ చచ్చినట్టు అదే మాతృభాష అయి ఉండేది కాని మానవుడు పుట్టిన తర్వాత భాష పుట్టినందువల్ల ఇన్ని యాసలు ఇన్ని ప్రాసలు ఇన్ని భాషలు ఇన్ని వ్యవహారాలు ఇన్ని అర్థాలు ఇన్ని అనర్థాలు మనకు అర్థమవుతున్నాయి అంటే మనం ఎలా ఆలోచించాలి వేల సంవత్సరాల నాగరికతకు నేడు వారసులుగా ఉన్నటువంటి మనం కాసేపు ఈ పరిణామక్రమం ఎలా జరిగిందో కనుక అర్థం చేసుకుంటే ఇక్కడి నుంచి ముందుదారి దారి ఎలా నిర్ణయించుకోవాలో అర్థమవుతుంది గతం భవిష్యత్తుకు పునాది చేసిన తప్పులు మళ్లీ చేస్తే మహా తప్పు అవుతుంది పెద్ద తప్పు అవుతుంది ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ అని చెప్పని అన్నారు తప్పు తెలియదు పిల్లలు లేదు కొంచెం పెద్దవాళ్లే అయినా తెలియదు తెలియనందువల్ల తప్పు చేశారు తెలియనందువల్ల తప్పు చేసినప్పుడు తప్పును గనక నువ్వు పరిశీలిస్తే గమనిస్తే నేర్చుకుంటే నీపై ఇతరులపై స్వల్పకాల దీర్ఘకాల ప్రభావాన్ని గనక నువ్వు గమనించినట్టయితే మరొకసారి చేయకూడదు అది విఘ్నత అవుతుంది కానీ చేసిన తప్పే మాటిమాటికి పునరావృతం అవుతూ ఉంటే నువ్వు నీ చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటం లేదన్నమాట లేక మరొకరు తప్పు చేస్తే ఆ మరొకరు తప్పు నుంచి కూడా నువ్వు నేర్చుకునే సౌలభ్యం ఉన్నప్పుడు అది కూడా నువ్వు గనక చేయకపోతే ఏం జరుగుతున్నట్టు దాదాపు బుద్దివాడిలాగా ప్రవర్తిస్తున్నట్లు లెక్క ఇలాంటి అంశాలు కనుక మనం కొన్ని గుర్తుపెట్టుకుంటే ఏ అద్భుతమైనటువంటి నాగరికతకు సంస్కృతికి సాహిత్యానికి లలిత కళలకు మనం వారసులమో వాటిని రక్షించుకోవటం ఎలానో కొనసాగించటం ఎలానో పెంపు చేయటం ఎలానో అభివృద్ది చేయటం ఎలానో తరువాత తరాలకు అవి ఇచ్చిపోవటం ఎలానో అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనకు అర్థమవుతాయి ఇది పూర్వరంగం నా టాపిక్ వాల్యూస్ అంటే హ్యూమన్ వాల్యూస్ అంటే మానవతా విలువలు ఇందాక నేను చెప్పిన ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మిగిలిన వాటికి వేటికి ఇలాంటి విలువలు పదం ఆ భాషల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఇప్పుడు పాయింట్ చెప్తా కుక్క భావభావ్ అంటుంది అది ఒబామా గారి కుక్కైనా ఒసామా బిన్ లైడెన్ గారి కుక్కైనా అమెరికా కుక్కైనా ఆస్ట్రేలియా కుక్కైనా బౌభవ్ అనేది ఒక్కటే కుక్కల భాష అది చిన్న కుక్క కావచ్చు బుల్లి కుక్క కావచ్చు వేట కుక్క కావచ్చు పెద్ద భయంకరంగా ఉండే బుల్డాగ్ కావచ్చు బౌబవే వేరే వేరే భాషలు లేవు కానీ మనుషులకు ఎన్ని భాషలున్నాయి ఎంత సాహిత్యాన్ని సృష్టించాం మనం ఇన్ని సంగీతం ఇవంతా మనిషి సృష్టించిందే కదా పైనుంచి ఎవరో పుస్తకం బారేసిదిగో చదువుకో నువ్వు ఇది అని చెప్పని ఎవరు చెప్పలేదు కదా మనకి అంటే ఎలాగనక మనం ఆలోచిస్తూ ఉంటే మనకు అదర్దం అవుతుంది సో ఇట్స్ ఎ బ్రీఫ్ ప్రెజెంటేషన్ ఆన్ హ్యూమన్ వాల్యూస్ అండి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్కి ఐ వన్స్ అగే థ్యాంక్ ముఖ్యంగా మన రమణారావు గారు యువర్ మైండ్ ఇందాటి నుంచి నేనేమని అడ్డా కదా ట్యూన్ యువర్ మైండ్ మనస్సును శుతి చేసుకోవాలి వాద్య సంగీత ప్రదర్శించడానికి ముందు స్థుతి చేస్తారు శృతి చేయకపోతే అపస్థుతులు పలుకుతుంది అపశృతుల వల్ల వినాలా అనిపించదు పరిగెత్తికి వెళ్ళిపోదామని అనిపిస్తుంది మనస్సును సృష్టి చేసుకున్నప్పుడు శరీరంతో పాటు మనస్సు ఇక్కడ ఉంటుంది శరీరంతో పాటు మనస్సు ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో జరుగుతున్న కార్యక్రమంలో అది భాగం పంచుకోవటానికి సిద్దమవుతుంది ఆ సిద్దపడటం వల్ల లాభం ఏర్పడుతుంది లాభం ఏర్పడటం వల్ల గురి కుదురుతుంది గురి కుదురుతుంట ప్రయోజనం ఏర్పడుతుంది ప్రయోజనం ఏర్పడుతున్నందువల్ల కార్యక్రమాల ఉపయోగం కలుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉండవలసిన స్థితికి ఉండవలసిన స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి ఉత్కృష్ట స్థితి నుంచి ఉదాత్త స్థితికి చేరుకోవటానికి ఈ క్రమం దోహదపడుతుంది లేకపోతే బండరాళ్ల వలె ప్రాణం లేని స్తబ్దంగా ఉండేటువంటి వస్తువుల మనం ఉండిపోతాం ఉదాహరణకి ఈ హాల్లో మీరు ప్రతివారం మీటింగ్లు పెట్టుకుంటున్నారు బహుశా ఒక ఐదేళ్లుగా మీటింగులు పెట్టుకుంటే ఈ కుర్చీ ఒక మూడు వందల ఉపన్యాసాలు విన్నట్టు లెక్క అంతే కదా ఆ కుర్చీ నేర్చుకుంది అవకాశం లేదు ఆ చైతన్యం దానికి లేదు ఆ తెలివి లేదు ఆ తెలివిడి లేదు ఆ చురుకు లేదు ఆ చొరవ లేదు మనిషికి కాదే కొన్నైనా అర్థమవుతాయిగా కొన్నైనా నచ్చుతాయి కదా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి నచ్చం నచ్చనంద పాటించం అది మీ ఇష్టం అర్థమైతే అయ్యేంతట్టు చెప్పవలసిన అవసరం మా సో అర్థమైన తర్వాత నచ్చిన తర్వాత గుర్తున్నట్టయితే గుర్తుకు తెచ్చుకున్నట్టయితే అమలు దానివల్ల వచ్చే లాభం మీకు దక్కుతుంది అప్పుడు మీకు దీని యొక్క ప్రయోజనం అర్థమవుతుంది ఇది ప్రాణం లేనటువంటి వస్తువు అచేతనమైనటువంటి వస్తువు చేయటం కుదరదు అందుకని డ్యూ టు మైండ్ అని చెప్పని చెప్తాను అమాయకంగా పుట్టినటువంటి మనం ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు నిరంతరం అలలు ఎలా అయితే సముద్రంలోంచి ఉద్భవిస్తూ ఉంటాయో అలా ఒక్కొక్క ప్రశ్న మనకొక్కొక్క అనుమానాన్ని తీరుస్తూ పోతుంది ఈనాడు మీరు గనక కొంచెం ఆలోచిస్తే మీరు ఏం చదివారో ఏ డిగ్రీలు చదివారో ఏం ఉద్యోగాలు చేస్తున్నారో అదేమిటో మీ ఇష్టం గానీ మనం కోట్ల అనుభవాల భావాల ప్రశ్నల సందేహాల సమాధానాల పుటలం అది మన యొక్క మస్తిష్కం ఇప్పుడు నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకొచ్చాను ఒక పెన్ ఆ పెన్ యొక్క సామర్థ్యం వన్ జీబీ బహుశా ల్యాప్టాప్ ఏ త్రీ హండ్రెడ్ ను ఫోర్ హండ్రెడ్ ను ఏదో ఒకటి దాని కెపాసిటీ ఉంటుంది అలా మానవ మేధస్సు యొక్క కెపాసిటీ ఎంత అన్లిమిటెడ్ ఆ ప్రశ్న ఎలాంటి సమాధానం అంటే ఇంకెవరు అడగటానికి వీలేదు అంతకన్నా అంతకన్నా ఏదో వేలం పాటలో మొదటిసారి అన్లిమిటెడ్ రెండోసారి అన్లిమిటెడ్ మూడోసారి రెండు ఇంకో ఇంకో యాభై వేలు వేసుకో కుదరదు కదా అన్లిమిటెడ్ అని తర్వాత ఇంకా నేను పెట్టి పెట్టడానికి కుదరనే కుదరదు వేలం పాటలో ఫోన్లు అన్లిమిటెడ్ కాకుండా కొంచెం మెట్టు దిగి చెప్పండి ఉజ్జాయింపుగా ఎంత సంఖ్య ఉంటుందో పదివేల కంప్యూటర్లు ఏ పదివేలు ఒకటి కాకూడదా సార్ గురికే అది డిస్కషన్ కోసం అంతే పదివేలు రెండు కాకూడదా పదివేల ఆంతర్యం ఏంటి లెక్క పెట్టలేనంత మళ్ళీ ఆ సమాధానానికి వస్తుంది అంతే కదా తప్పేమే ఆన్సర్ తప్పని చెప్పి నేను ఇంట్రాగేట్ చేయటంలా మామూలుగా నేను చదివిన చోట్ల టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే 1 ఫాలోడ్ బై ట్వెల్వ్ జీరోస్ అంటే వన్ లాక్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఈజ్ ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ ఇది ఎవరు లెక్క పెట్టారు అంటే నేను చెప్పలేదు సోర్స్ కానీ ఈ లక్ష కోట్ల కణాల సామర్థ్యంలో ఐన్స్టీన్ లాంటి మహామేధావి Because towards the later part of his life he has gone on record that I have hardly been. used 12 to 15 percent of my installed capacity on that time. ఆయన్నే అంత మేధావే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాడాను అని అంటే మనం యావరేజ్ అని కనుక అనుకున్నట్టయితే ఏం సార్ మీరెంత పర్సెంటేజ్ వాడుకుంటున్నారని మీ అనుమానం దాన్ని కూడా ఉంటది సార్ మిమ్మల్ని ఏం అంట వన్లీజ్ బిలీవ్ మీ ఒక నిమిషం సార్ అన్ని ఫీల్డ్స్ కలుపుకోండి ఇప్పుడు నేను అనేది ఒకటే సార్ మిమ్మల్ని ఒక ఇది ఒక పది కిలోల పచ్చిమి రూపాయలు తీసుకున్నామంటూ పెద్ద సంచి వేసుకు సార్ మీరు అవునా ఒక తులం బంగారం బట్రెండ్ అంటే పెద్ద గోన్సంచి వేసుకు వెళ్తారా వెళ్ళారు కదా సందర్భాన్ని బట్టి ఒక తులం బంగారం బట్రండ్ అన్నారనుకోండి మీ వాళ్ళు ఓ గోన్సంచి ఇవ్వనంటారా ఏమిటి అనవసరం జోబులు పెట్టుకుని చేస్తాం అసలు సంచి కూడా అక్కర్లేదు మనకి అదే పది కిలోలు పచ్చి వుడుకాయలు బట్రా జోబులో పెట్టి జోబెట్టకపోతే జోబులో పది కిలో పచ్చి వుడుకాయలు జోబులో పెట్టుకోవడం కుదరదు అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే అంత మేధావి అనేక విషయాలలో తన తెలివితేటల్ని చరిత్ర గతిని మార్చినటువంటి వ్యక్తి తానే నేను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వాడుకోలేకపోతున్నానంటే మనం అంటే సగటున బహుశా వన్ నో టూ తో వాడుకుంటున్నట్టు లెక్క అంతకన్నా ఎక్కువ వాడుకోలేకపోతున్నాం ఈ విషయం నేను ప్రస్తావించడానికి కారణం ఏమిటంటే వీ మస్ట్ మోటివేట్ అవర్ సెల్స్ టు యూజ్ ఎ మచ్ హయ్యర్ పర్సంటేజ్ దాన్ అవర్ కరెంట్ యావరేజ్ అంటే అర్థమేమిటి మీ ఇష్టం మీరు ఎంత వాడుతున్నారో మీరు వ్యక్తిగతంగా చెప్పారని చెప్పాల్సినటువంటి విషయం నేను చెప్పలేను మీకు అందుకని మీరు ఏదో త్రీ పర్సెంట్ వాడుతున్నారనుకోండి మీకు ఇటు త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ తర్వాత మీరు ఎస్ ఐఎమ్ ఏబుల్ టు యూస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మై ఇంటెలిజెన్స్ మీరు గర్వంగా తలెత్తుకుని చెప్పగలగాలి ఆ పర్సెప్టబుల్ చేంజ్ మీ ఆలోచనలో మాటలు తీరులో ప్రవర్తనలో కార్యాచరణలో ఫలితాలను సాధించడంలో రాబట్టడంలో నచ్చ నాయకత్వ లక్షణాలలో ఇతరులకు కనపడవలే చూస్తూనే ఉన్నా పదేళ్ల నుంచి ఆయన్ని రెండు పేల పదమూడులో ఉన్నట్టు లేరు రెండు పేల ఇరవై మూడులో అబ్బో ఏమనుకున్నావో అని ఇతరులు ప్రశంసించేటట్టు నీ యొక్క ప్రవర్తన ఉండవాలి అది అందులోని ఆంతర్యం ఓకే ఇదంతా ఎప్పుడు సాధించగలని చెప్పండి ప్రశ్నించే తత్వం ఎక్కడైతే ప్రశ్నించే తత్వం నిరుత్సాహపరచబడిందో हसो लेक ने अवतार इतरने प्रश्नों प्रश्न प्रगति लेकिन प्रश्न आलोचन लेने మీరు మీ ఇద్దరు ఎత్తటం లేని అంటే ఏలే ఎందుకు అడిగానో తెలుసా మీ ఇద్దరిని అడుగుదామని మాట్ అర్థం ఇప్పుడు చేతులు ఎత్తడానికి సిద్ధమైన వాళ్ళు నేను అడిగినా అడకపోయినా దే హడీ డిమాన్స్ట్రేటెడ్ దర్ విల్లింగ్ ఐ వుడ్ లైక్ టు నవ్ చూజ్ ది పీపుల్ హవ్ నాట్ ట్రేస్డ్ దర్ హ్యాండ్ మరకెందుకు వచ్చింది అని ఎక్క మరకెందుకు ఇప్పుడు ట్యూన్ ది మైండ్ అంటే అర్థం ఏమిటి మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి సమావేశంలో కూర్చున్న తర్వాత ట్యూన్ ది మైండ్ అంటే మన మైండ్ ట్యూన్ చేసుకుందామని చూద్దాం థింకింగ్ వైల్డ్ థింకింగ్ about thinking విల్ we'll improve the quality of thinking and quality of our lives. ఆలోచించడం మనకు సహజం ఆలోచిస్తూ ఉన్నప్పుడు గనక ఆలోచించటం గురించి గనక ఆలోచించినట్టయితే మన ఆలోచనలో వేగము నాణ్యత పెరగటమే కాకుండా జీవితపు స్థాయి కూడా పెరుగుతుందట ఒక చిన్న విషయం చెప్తా ఇప్పుడు ఉదాహరణకు కొంచెం సంగీత జ్ఞానం ఉంది ఒకరికి ఎదుటి వ్యక్తి పాడితే తప్పప్పుల మీద ఝా పెడతారా ఆ పాటను ఎంజాయ్ చేస్తారా తప్పప్పుల మీద ఝా పెడతాం తప్పదు ఐ నో యు నోట్ నో ఆర్ యుర్ జస్ట్ చైల్డ్ ఆర్ యు ఆర్ అటెంప్టింగ్ టు సింగ్ ఐ నో హౌ టు సింగ్ దట్ సాంగ్ సో ఇమీడియట్లీ మా మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ రాగం తప్పింది ఇక్కడ తాళం తప్పింది ఇక్కడ మాట తప్పింది ఆ చరణం అది కాదు ఇలా పాడాలి అని ఇమీడియట్లీ క్రిటికల్ అండ్ అనాలిటికల్ ఇది గుడ్ ఈ అనలిటికల్ అండ్ క్రిటికల్ ఎబిలిటీని కన్స్ట్రక్టివ్ ఎందుకు వాడుకోలేకపోతున్నాం మనం ఉదాహరణకు నేను ఇక్కడికి రావటంతోనే నల్లగా ఉన్నాడు ముసలాయన తెల్ల జుట్టు ఏమన్న తప్ప నేను అలగా ఉన్నది ఏమండి చెప్పు వాస్తవమే కదా ఇప్పుడు నేను అల్లగా ఉన్నది మార్చగలనా తెల్లని షర్ట్ మార్చగలనా తెల్లని చుట్టు మార్చగలనా ఏమీ మార్చలేరు కదా ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నానంటే ఎలాగైతే మీరు నన్ను చూసినప్పుడు ఇవి అబ్జర్వ్ చేశారో దాని నుంచి కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేశారో అలానే ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసినప్పుడు ఇలానే అబ్జర్వ్ చేసి కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తున్నారు సహజము తత్వము దీని నుంచి మనం వేస్తున్న అంచనాలు ఎలా ఉంటున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు మీరు ఆ మేడం ఇంటర్డ్యూస్ చేసి ఆవిడండి ఫలానా వారి కూతురు ఆహా పలానా వారి మిస్సెస్ ఓహో ఆవిడ నెలకి ఇరవై లక్షలు జీతం అండి అంటారు తేనండి ఎవరో ఒక నాది ఎవరో నాకేం తెలుసు అవునా అలా కాకుండా ఆవిడండి మొమ్మే ఎంఏ చదివిందండి ఏదో ఉద్యోగం దొరకటం లేదు చూస్తున్నారండి మరి వాళ్ళ నాన్నగారు ఏదో ఉద్యోగం చేస్తే పెళ్లి చేయటం తేలిక అవుతుందమ్మా అని చెప్పాడు అలా అంటారు తెలిసిందా ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించే తత్వం ఎందుకు ఏర్పడటంలా మనకి డబ్బుంటే ఎక్కువ గౌరవం ఇవ్వటం లేక పొడువు పొట్టి లావు అందం బాహ్యమైనటువంటి ఆకర్షణలు చేతికున్న ఉంగరాలు వీటి ఎక్కువ గౌరవం ఇవ్వటం అవి గనక అంతగా లేకపోతే తక్కువ గౌరవం ఇవ్వటం ఈ భేదభావం మన మనసులో ఎందుకు ఏర్పడుతున్నది దీనివల్ల ఎన్ని గొడవలు వస్తున్నాయో ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈనాడు మనకేం కనబడుతోందండి ఈ సమాజంలో క్లబ్లు పబ్లు పిక్నిక్లు పార్టీలు రిసార్ట్ పార్టీలు రేవ్ పార్టీలు ఫామ్ హౌస్ పార్టీలు డ్రగ్గులు డ్రింకులు కార్డ్స్ గ్యాంబ్లింగ్ అండ్ వాటర్స్ నేను ఏమైనా ఉంటే చెప్పండి ఇంకోసారి ఇంకో చోట ఉపన్యాసం ఇస్తున్నప్పుడు యాక్ట్ చేసేస్తా స్లైడ్ లో ఇప్పుడు చెప్పక్కర్లా చివరికి చెప్పినా పర్వాలేదు ఎందుకంటే మరి మీకేం తెలుసు నాకేం తెలుసు అందులో ఆ రోజుల్లో ఇన్ని కళలు what do you think will be the impact on the attitude and behavior of the youth nulo koncham 30 35 40 daatini vaallu unnaru babo glass manchi lekka doru techipettamma koncham o 5o 10o 40 takku unnattu vaallu unnaru ee vayasu ka muchata adi telugu lo swagatham me unnapude vandi levandi ani nenu ippudu baadha padthe emna baavutundaa డె రెండేళ్లు కాబట్టి ఇప్పుడు పదహారు పద్దెనిమిది ఇరవై ఏళ్ల కుర్రాళ్లు ఏ ఆనందం పొందుతున్నారో ఏ అవకాశాలు వాళ్ళకున్నాయో మేము ఉన్నప్పుడు అవి లేవండి అని బతికినంత వరకు ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఇష్యూ అది కాదు లేక ఇరవై పన్నెండు పదహారేళ్ల వాళ్ళది పద్దెనిమిది ఏళ్ల వాళ్లని ఒరే మీరు నాలో ఉండండి అని చెప్పడం కూడా ధర్మం కాదు కానీ ఏమనుకోకపోతే రెండు పేల మనం ఆలోచిస్తున్నాం సమావేశంలో ఒక్క పదేళ్లు యాడ్ చేసుకుని మీకున్నటువంటి మీ పర్సనల్ వయస్సును ఒక్క క్షణం పక్కనెట్టు పెట్టి సమాజం దృష్టితో ఆలోచించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈనాడు కనబడుతున్న పోకటలు గనక ఇలానే గనక కొనసాగినట్టయితే అప్పుడు సమాజం ఎలా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారో ఒక్కసారి ఊహించి మీరు మరీ ఏడుపుకోట్టు మొహన్లా ఉంది సార్ సమాజం అద్భుతంగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఏ ఇబ్బందులు ఉండవు ఏ సమస్యలు ఉండవని అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొత్తండి ప్రశ్న అర్థమైందా చాలా పొడుగ్గా అడిగినట్టున్నాను బాగా అర్థమైందా అందుకని చేయత్తలేదా లేకపోతే ఎందుకన్నా మంచిదని చేయెత్తలేదా ఏమండి ఏం చెప్పాల్సి వస్తుందో కరెక్ట్ ఓ పని చేద్దామండి మీరు చెయ్యతక్కర్లేదు మీ పేరు చెప్పండి రాధాకృష్ణ భయం పోయింది కదా ఏ ఇప్పుడు నేను రాధాకృష్ణ గారు అని నేను పేరు పెట్టి పిలిచినా నేను ఈ మామూలుగా అడిగినా మీరు సమాధానం చెప్పేయచ్చు ఎందుకంటున్నానంటే రోడ్డుకు ఎడమ వైపు వెళ్లాలి అనేటువంటి నియమం రెడ్ లైట్ వస్తే ఆగాలి ఎల్లో అయితే గెట్రెడీ గ్రీన్ అయితే గో అనేటువంటి నియమం భారతదేశ స్వతంత్ర పౌరుడిగా నా స్వాతంత్రాన్ని హరించడానికి ఉద్దేశించిన దుర్మార్గపు ఆలోచన కాదు ఇది నా కోసం అందరి క్షేమం కోసం అందరూ పాటించటానికి నిర్ణయించబడినటువంటి నియమం దీనివల్ల అందరి క్షేమం ఉంటుంది అలానే సమాజము కట్టుబాట్లు విలువలు పద్దతులు ఆచారాలు అనేటువంటివి ఇవన్నీ కూడా మనకెక్కడ ఉపయోగపడతాయంటే మన ప్రవర్తన ఎలా ఉంది అని టెస్ట్ చేసుకోవటానికి ఇతరుల ప్రవర్తన మరోలా ఉంటే చూడాన్నా తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి ఇలా కాదు నువ్వు ఇలా చేస్తే ఇతరులు ఏం చేస్తారు యజ్జ దాచరతి శ్రేష్ఠ గొప్పవాడివి చదువుకున్న వాడివి ధనవంతుడివి సమాజంలో నాయకత్వం అవకాశాలు ఉన్నటువంటి వాడివి నువ్వు ఇలా చేస్తే ఎట్లా మిగిలిన వాడు నిన్ను చూసి అంతే నువ్వు కొంచెం జాగ్రత్త నియమానంగా ఉంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అంటే సమాజం అంటే ఏమిటండి మానవులు సమూహం మానవులు తీసేద్దాం ఈ సమాజం ఎక్కడిది ఇట్ ఇస్ నాట్ సపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ మన సమూహమే సమాజం లేక సంస్థ మనుషులు తీసేయండి ఏమగల ఏమగలదు సో అందుకని అలా మనం గనక ఆలోచించినట్లయితే ప్రస్తుతం యువతలో కడబడుతున్నటువంటి పోకడలు ప్రవర్తన వెర్నివేషాలు పోటీలు వీటన్నిటి గురించి మీ అభిప్రాయం నేను అడగను మీరు బహుశా చెప్పడానికి సంకోచించవచ్చు కాబట్టి ఐ వుడ్ లీవ్ ఇన్ టు యూ కానీ ఇది భవిష్యత్తును బాగు చేసే లక్షణాలు ఎదురు ఉన్నాయా అనే ప్రశ్నకు నేను బహుశా మనందరం కూడా ఎక్కువ తక్కువ వీ టెన్ టు అగ్రీ విత్ ది కంక్లూషన్ దట్ ఐ హై టు డ్రా ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉంది డిక్రీజింగ్ అంటే తరుగుతూ ఉంది తగ్గుముఖం పట్టింది సేమ్ లెవెల్ కరప్షన్ గురించి మీ అభిప్రాయం ఏమిటండి భయభక్తుల గురించి మీ అభిప్రాయం ఏమిటి మరి సేమ్ లెవెల్లో ఉన్నవేమిటి లేదన్న ఉదాహరణలు చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు కొన్నేమో పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి పాపాలు పెరుగుతున్నాయి కదా అది కొన్ని పెరుగుతున్నాయో మనకు తెలుసు కొన్ని తరుగుతున్నాయి భయభక్తులు తరుగుతున్నాయి మంచివాళ్ళ పర్సంటేజ్ తగ్గుతోంది సమయానికి ఆఫీసుకు వచ్చేవాళ్ల పర్సంటేజ్ తగ్గుతోంది పనిచేసే వాళ్ల పర్సంటేజ్ తగ్గుతోంది నవ్వుతున్న వాళ్ల పర్సంటేజ్ తగ్గుతోంది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఈయన రాధాకృష్ణ గారు ఏమంటారు ఒప్పుకుంటారా మీరు ఎక్కడ పనిచేస్తున్నారు సార్ ఇండస్ట్రీ ఐదు ఉంటాం ఎక్కడ బిజినెస్ ఎంతమంది పనిచేస్తున్నారు మీ దగ్గర అంటే పోనీ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అడిగితే మీరు ఏ డిపార్ట్మెంట్ నన్ను అడుగుతాను ఇప్పుడు నేనే ఏ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పాను నేనే మీ దగ్గర ఎక్స్ నంబర్ ఆఫ్ పర్సన్స్ పనిచేస్తున్నారు అవునా మీరు ఎన్ని నుంచి బిజినెస్ లో ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితం ఏడు గంటలకల్లా అక్కడ ఉండాలి ఆరు గంటలకు వచ్చేయండి అంటే జనం వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఏడు గంటలకు అక్కడ ఉండాలి నేను ఏడుగా అక్కడికి వస్తానంటాడాడు మీకు అర్థమవుతుందా ఏడు పావుడు వస్తాడు ఏడున్నరకు ఒకటి వస్తాడు మీరే చెప్పారు కాబట్టి అంటే బాగుండదు నే కనుక తొమ్మిది గంటల కంటే నేను ఎలా కనబడుతున్నారు మీకు అంత మీరు అంటారని చెప్పి నేను అనలేదండి ఏడు గంటలకు రావచ్చు వాళ్ళు వాడు ఏం చేస్తాడంటే ఒక్కసారి చూస్తాడు తర్వాత సార్ ఇంతే రావర్సు సార్ ఎంత చెప్పినా దానికో రెండు కలుపుకో ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఏమన్నా ो प्रयम भक्ति तक तक स्थाईमोनी अदा भावते पब्लिक एंटरप्रैज गवर्नमेंट सैक्टर फलस నేను అనుకోకండి సార్ నా వాస్తవాలు చెప్తున్నా కాబట్టి అన్నట్టు విషయాన్ని నేను ముందే మామూలుగా చెప్తూ ఉంటాను మర్చిపోయాను నేను అయ్యా మీ వయస్సు మీ డెసిగ్నేషన్స్ మీ ఆస్తిపాస్తులు మీ పదవులు మీ మిగిలినవన్నీ కాసేపు ఇంకొక నలభై నిమిషాలు సస్పెండ్ చేయండి అది గుర్తుకు పెట్టుకుని నన్ను సమీక్షించకండి నేను మామూలుగా ఏం చెప్తూ ఉంటా అంటే కొంచెం లాంగ్ సెషన్స్ కనుక ఫీల్ లైక్ ఎ చైల్డ్ అని చెప్తాను చిన్నపిల్లవాళ్ల మనస్తత్వం చెప్పిందంతా అవేనండి ఆఖరికి వద్దనుకుంటే కంట్రోల్ ఆల్ డిలీట్ తీసేయండి మనసులోంచి తీసేయండి ఏదన్నా బాగుంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి నాకేం అభ్యర్థం ఓకే రీటైన్ ఇంట్ సేవ్ కంట్రోల్ యాస్ మానవతా విలువలు ఎందుకు అది అసలు మన టాపిక్ నీతి నియమాలు ఎందుకు ఏమండి यह वैट सेम लगदी का संवस तरह इला नूरी तरह वोवेमोन టైమేట్ ది సేమ్ లెవల్ అంటారా అంటే మీ అభిప్రాయం రోజుకి ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది సరే మనకి అదేదో అటామిక్ వాచ్ అని చెప్పని ఉంటుందంటారు అది కొన్ని వందల సంవత్సరాలకో వేల సంవత్సరాలకో ఒక్క సెకండ్ స్లో డౌన్ అవుతోందని చెప్పని అన్నారు ఆ వన్ బిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ ఈనాడు కూడా స్లో డౌన్ అవుతున్నట్టే కదా బట్ నాట్ పర్సెప్టబుల్ ఇన్ ఎం ఫర్స్ట్ వరీ అబౌట్ ఇట్ అందుకని పర్వాలేదు పక్కన రైట్ నీతి నియమాలు ఎందుకు అసలు ఉపన్యాసం ఎందుకు అనేది ప్రశ్న ఉపన్యాసం ఎందుకంటే ఆయన అడిగారు మీరు వచ్చారు మమ్మల్ని వింటానికి వచ్చాక ఉపన్యాసం ఎందుకంటే మేమేం చెప్తాం సార్ అని ఆ మూడో ప్రశ్నకు చాలా తేలిగ్గా సమాధానం చెప్పొచ్చు కానీ ఆ ప్రశ్నకు సమాధానం మనం నేను తొమ్మిది దాకా నాకు టైం ఇచ్చినట్లున్నారు ఆయన చూద్దాం చూద్దాం చూద్దాం ఆ మధ్యలో అడుగుతాను నేనేమంటే కొంచెం అటు జరపవచ్చా ఇటే జరపాలా అని జరుపుదాం దాన్ని సో అందుకని ఆ ప్రశ్నకు వేసుకుందాం మరి నీతి నియమాలు ఎందుకు లేకపోతే ఏమవుతుంది ఏం కొంపలు అట్టుకుంటాయా ఇప్పుడు ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల చిల్లర జీవరాశులకి ఏ పీనల్ కోడు కాండక్టు కోర్టులు పోలీసు వ్యవస్థ లేవు కదా వాటికి ఏ సమస్యలు లేవు గదా అవి పోలీస్ స్టేషన్ లో వెళ్లి రాయించడం లేదు కదా మనకెందుకు తలనొప్పులు మనుషులం కాబట్టి మనుషులు కాబట్టి నీతి నియమాలు ఉండాలి అవునా మరి నీతి నియమాలు ఎక్కడి నుంచి वि नीति नियमे पाटे व्यवस्था सिस्टम मन की अखर्द अखर ले गम अंकि बिल्कुल प्रयत्न चाहिए बड़ी अम्मा चपंड रश्न चाल रहा मिम्मे इब बड़ी ए నేర్చుకోవడానికి దీనికి వచ్చి గుడ్ గుడ్ ఉదాహరణకు ఉదాహరణకు చదువుకున్న వాళ్ళు కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఎలా ఉంది అని అంటే పళ్లన్నీ మూసేస్తే నష్టం లేదేమో అనే అనుమానం వచ్చేటట్లు ఉంది అంటే మా టీచర్ల ఉద్యోగాలు ఏం కావాలంటే అది వేరే విషయం మన ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకోవటం అందుకే బియాండ్ ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్లో మనం ఆలోచిస్తున్నాం ఏం జరుగుతోంది ఇరవై రెండేళ్లకే ఆల్ ఇండియా టాపర్ గా ఐఏఎస్ లో నిలిచినటువంటి ఒక వ్యక్తి పేరెందుకు గాని ఈనాడు ఎక్కడున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ క్యాప్టివ్ అన్న పదం తీసేస్తే దాని పవర్ ఏమిటో ఆఫీసర్లు నోట్ పుటప్ చేస్తారు వాళ్లు చూసుకుంటారు మాకేం తెలిసిపోయినా సత్తకాలు పెట్టామని వీళ్లు ఆయన చెప్పినందుకు పెట్టాము ఆయన అక్కడ ఉన్నాడు ఆయనే అడుగు నన్నెందుకు అడుగుతున్నామని కొందరు మరి అక్కడ లేదా విలువలు నీతి నియమాలు లేదా అధికారం సమాజాన్ని దోచుకునే అధికారమా అన్యాయం చేసే అధికారమా మోసపుచ్చే అధికారమా ముంచే అధికారమా ఎవరు చెప్పాలి వీడికి సమాధానాలు బడి వల్ల ప్రయోజనం ఉంది బడులు మూసేమని కాదని అభిప్రాయం బడి వల్ల ప్రయోజనం గుడెందుకమ్మా అసలు పాపాలు ఎందుకు అసలు పాపాలెందుకు ఏమిటా దేవుడు అసలేమిటి ఆయనకేం పనిలేదా పాపాలు ఎందుకు సృష్టించాడు ఆయన మన మనసు తప్పుదారి పట్టేటట్టు ఎందుకు చేశాడు ఆయన ఆయన ఇంత సమర్థుడు కదా ఆమ్నిషియంట ఆమ్ పట్ అంటే ఆమ్లిప్రజెంట్ అని చెప్తాం కదా అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తికి పాప రహితమైనటువంటి మనస్సును ఎందుకు ఇవ్వలేదు ఆయన గుడికి అసలు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది తల్లి గురికే అడుగుతున్నా ఆర్గ్యుమెంట్ సేక్ నా నమ్మకం ఉంది ఎవటంటే నాకు నమ్మకం ఉంది లేదని కాదు గురికే చెప్తున్నా గుడికి ఎందుకు వెళ్ళాలి పాపాలని చేసిన పాపాలు చెప్పుకోవడానికా కదా కానీ చాలా మంది చేసిన పాపాలు చెప్పుకున్నాను కాబట్టి సిఎల్ఎస్ నవ్ లైసెన్స్ ఫర్ రిన్యూవల్ అనమాట ఇప్పుడు మీకు అర్థమైందా సార్ ఇప్పుడు నేనేదో పొరపాటున చేశా చేసినందుకు చెప్పుకుని మరించు ఐఎమ్ సారీ ఐ నాట్ డూ ఇట్ అగైన్ ఇస్ మై కమిట్మెంట్ అని ఆనెస్ట్ అటెంప్ట్ మళ్లీ ఏదో టెంప్టేషన్ రావచ్చు చదివేరు కానీ అలా కాదు అసలు ఇప్పుడు ఇది మొత్తం బరు అంతా దించేసుకున్నాను కదా ఎంత క్లీన్ హార్ట్ తో వస్తున్నాను ఓపెన్ హార్ట్ తో వస్తున్నాను దీంతో నాకు ఇష్టం వచ్చిన పాపాలు మళ్ళీ చేయొచ్చు ఇట్స్ రిన్యూవల్ అనమాట లైసెన్స్ టు డూ ఇట్ తప్పు కదా నేను అనుకున్న సమాధానం ఏమిటంటే బాగుపడటానికి మార్గం కోసం బడి బాగుపడటానికి మనస్సులు సంసిద్ధం చేయటానికి గుడి కావాలి మనకన్నా ఉన్నతమైనటువంటిది ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు మన ఆలోచనలు చేస్తున్న పనులని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాం మనం బి కంపేరింగ్ ఒక వ్యక్తి ఉదాహరణకు నేను పొడుగు అనుకోండి ఎవరితో పోల్చి చూస్తే పొడుగు పొట్టివాడితో పోల్చి చూస్తే పొడుగు ఆయన కన్నా స్థానప్రాంశులు అజానుబాహులు ఉన్నప్పుడు ఆయన పొట్టివాడిగా కనపడతారు మనకి ఎవ్రీథింగ్ రిలేటివ్ కదా ప్రధానంగా హైదరాబాద్ లో బాగా డబ్బున్న వాళ్ళు ఒకరున్నారని చెప్పని అనుకుందాం అవునా ఆయన మరి అనిల్ అంబానీతోనూ ముఖేష్ అంబానీతో పోల్చి చూస్తే ఏమిటైనా వెళుతూ నీటివే కదా అనిల్ అంబానీ మనం చాలా గొప్ప అవునా తీసుకెళ్లి మనం ఏ బిల్ గేట్స్ తోనో ఇంకొకరితోనో పోల్చి చూస్తే మరి ఆ బిల్ అనిల్ అంబానీ వెళ్తే ఎంత అంటే నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఒక ఆదర్శం అనేటువంటిది గనక మనసులో నిర్ణయించుకుంటే దానికి మనందరం ఏదో కొంత దూరంలో ఉన్నాం పది కిలోమీటర్ల దూరంలోనో పది మీటర్ల దూరంలోనో పది మిల్లీమీటర్ల దూరంలోనో ఉన్నాం అలా ఆదర్శం అంటూ ఉంటే నేను ఎంత దూరంలో ఉన్నానని నిరంతరం పరిశీలిస్తూ గమనిస్తూ ఏ వేగంతో ఎటువైపు వెళ్లాలో అటు వెళ్లాలో లేక ఇటు వెళ్లాలో పురోగమనమో చిరోగమనమో నిర్ణయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకోసమని బడి కావాలి గుడి కావాలి ఎలాంటి జీవితం కావాలి సర్ మీరు ఆలస్యంగా వచ్చారా కదా అంటే నేను పాయింట్అవుట్ చేయటంలా నేను ఎందుకంటే కొన్ని అర్థం కాకపోతే ఈ ప్రశ్న అన్నందుకు అడుగుతున్నారనుకుంటారు మీరు సార్ మీరు చెప్పండి ఎలాంటి జీవితం కావాలి బాగుంది ఈ విలువలు ఎవరు నేర్పించాలి సమాధాన్ నుంచి నేర్చుకోవాలి సమాధానంలో తీరికెవరికి ఉంది విలువ నేర్పించడానికి గురువు నేర్పించాలి చిన్నప్పుడు తల్లిదండ్రులు తర్వాత గురువులు తల్లిదండ్రులు గనక చదువుకున్న వాళ్లై సంస్కారవంతులై వాళ్ల గనక తెలిసింటే వాళ్లు నేర్పించే అవకాశం పుష్కలంగా ఉంది కానీ అనేక కారణాల వల్ల వాళ్లకే తెలియకపోవటమో వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండటము తర్వాత ఈ న్యూక్లియస్ ఫ్యామిలీ అని కొత్తగా వచ్చినందువల్ల ఇంట్లో పెద్దవాళ్ళెవరు లేకపోవటం వల్ల పిల్లల్ని మొదటి నుంచి మనం హాస్టల్స్ ఆ తర్వాత ఏది అది సీట్ గ్యారంటీ పాస్ గ్యారెంటీ క్వశ్చన్ పేపర్ లీక్ గ్యారంటీ బంధుల దొరులల్లో చేర్చటం వల్ల తప్పు చెప్పానా కరెక్ట్ చెప్పాను కదా అలా చేర్చడం వల్ల తల్లిదండ్రులకు అవకాశం ఎక్కడా తగ్గుతూ తగ్గుముఖం పట్టింది రెండు గురువులు చెప్పాలి ఆ గురువు ఏమనుకుంటున్నాడు కన్నవాళ్లు మీ పంపకం చూడండి అట్టా ఉందో నేనేం చేస్తాను అని మాకు మా రామకృష్ణ మఠంలో పరమానంద స్వామి అని అంతకు పూర్వ అధ్యక్షుడు ఉండేవారు ఆయన ఒకసారి ఏమ్మా చెప్తల్లి ఏంటి అది మీకు అర్థమైపోతే చాలా ఎందుకంటే ఆ ప్రొఫెషనే కదా నాది అందుకని నాకు రేపు పొద్దున్న నేనేమన్నా అంటే మీరు ఆ తానులోని ముక్కి అంటారు కదా అందుకని సరే మా పరమార్థంద స్వామి ఒక జోక్ చెప్పేవారు ఓ టీచరు క్లాస్ లో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఇవన్నీ చెప్పి తల్లిదండ్రులను పూజించవలే చెప్పిన తర్వాత గురువులు మనకు వాడు శరీరం ఇస్తారు తల్లిదండ్రులు గురువులు జ్ఞాన శరీరాన్ని ఇస్తారు మనం భవిష్యత్తుని దేవుణ్ణి అన్ని కనుక్కోవడానికి మనకు తెలివితేటలు అవసరం అవుతుంది గురువు గొప్పవాళ్ళు అందుకని గురువుని మనం దేవుడితో సమానంగా భావించాలేవని చెప్పిన తర్వాత పిల్లలకు ఏమర్థమైందో అని ఇప్పుడు నేను అడుగుతున్నానే అలా ఊరికే మరి ఎవరు గొప్ప ఈ ముగ్గురులో అని చెప్పని అడిగారట మీ అభిప్రాయం ఏంటమ్మా మదర్ గొప్ప కదా ఆ స్టూడెంట్ మాత్రం టీచర్ గొప్ప అని చెప్పని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి టీచర్కి ఆనందంగానే ఉంది టీచర్ గొప్ప అని చెప్తే ఉండదు ఆనందంగా ఉందని చెప్పని సంతోషిస్తూనే ఎందుకని అని అడిగిందట అడిగితే ఒక్క పాపను పడుకోబెట్టడానికి తల్లి నానా పడుతుంది నలభై మందిని మీరు ఏక కాలంలో ఎంతటి అద్భుతమైన సామర్థ్యం మీలో ఉండాలి నలభై మందిని మంత్రతండలతో పడుకో పెట్టినట్టు మీ పాఠాలు చెప్పే సామర్థ్యంతో మమ్మల్ని నిద్రపుచ్చు జోలపాట పాడినట్టు జోగొట్టుతున్నారు మాకు అందుకని మీరే గొప్పండి తల్లి ఆఫ్టర్ ఆల్ ఒక్కరిని నిద్రపుచ్చలేదు అని చెప్పని చెప్పారు అలా ఉంటుంది సో ఎలాంటి జీవితం కావాలనేటువంటి దానికి మళ్లీ ఇది యునీక్ ఇండివిజువల్ క్వశ్చన్ ఏమిటండి అంటే ఇప్పుడు మీరు తల్లి అవస్థ పడుతున్న దాని గురించి కరెక్ట్ అంటారా లేక టీచర్లు నిద్రపోయేటట్టు రెండు పాయింట్స్ ఉన్నాయండి చెప్పే సామర్థ్యం ఉంటే నీకు నిద్ర రాదు చెప్పటం చేతకానప్పుడో లేక దృష్టి నిలిపేటట్టు చెప్పలేకపోయినప్పుడో మనస్సును మరోవైపు వెళ్లేటట్టు అవకాశం ఉండేటట్టు చెబుతూ ఉన్నప్పుడు అనాసక్త ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు వస్తున్నారు ఆ ఆచార్యులు ఈ గీతాలు తీసుకునిచ్చే పాఠాలు చెప్పే ఆచార్యులు ఒక నిమిషం ఆ ఆచార్యులు ఏ ఆచార్య దేవో అన్నప్పుడు यह आचार्यु्देशे इहपराल दृष्टि नीक लेने अदुतम संस्कारा ज्ञाना कलर कुछवा आचार्युनारा ఆ క్లాసులో ఆవిడ ఉపన్యాసం తర్వాత ఆ అమ్మాయి చెప్పిన ప్రశ్న మా తల్లి కన్నా మీరే గొప్ప అన్నట్టు సమాజంలో ఉన్నటువంటి మనిషి గురించి మాట్లాడాలి కానీ కేవలం చెడు గురించి ఒక్కదాని గురించి మాట్లాడి సమాజాన్ని అందరికీ కరెక్ట్ మొత్తం సమాజానికి నేను అన్వయించడం లేదు రెండవది ప్రెజెంట్ కంపెనీ ఒక నిమిషం ప్రజెంట్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్క్లూడెడ్ ఇన్క్లూడింగ్ మీ మూడవ విషయం తప్పు పట్టడానికి నేను ప్రయత్నించటం లేదు తప్పుడు పోకడలు కారణమవుతున్నాయి తప్పుడు పోకడల పునాదులు అనాదిగా వస్తూ ఉన్నాయి మానవ మేధస్సు ఇంత తెలివితోనూ దాన్ని సరిదిద్దుకోలేకపోతోంది అన్న విషయం చెప్పడానికి వాడుకుంటున్నాను అర్థమైంది కదా సార్ అంతే ఇదేదో నేను రంధ్రాన్వేషణ చేయటానికో తప్పు పట్టడానికో దెప్పి పొడవటానికో లేదు మా ఊరు వేరు లో ఎట్లా ఉంది కానీ మా ఊళ్ళో ఎట్లా ఉందో తెలుసానో దాని గురించి నేను మాట్లాడటం లేదు రైట్ రైట్ ఓకే వేర్ ఆర్ వీ నవ్ అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ అంటే నా అభిప్రాయం ఏమిటంటే రెండు వేల ఇక్కడ ఉన్నాం మనం గతంలో అంటే ఓ పదేళ్ల క్రితం సౌలభ్యం కోసం అంటే రెండు వేల ఇంతకన్నా ఉన్నతమైన విలువల్ని సమాజం సగటును పాటిస్తూ ఉండగా అవి పతనమై ఈ స్థితికి వచ్చామా లేక ఇందాక ఏది సేమ్ లెవెల్ అని చెప్పానే రెండు లో అట్టా ఉందో రెండు వేల పదమూడులో ఉంది సార్ అని చెప్పడానికా లేక రెండు వేల చాలా అన్యాయంగా ఉన్నా ఎవడూ పట్టించుకునేటువంటిది కాదు మన వాళ్ళందరూ కలిసి సమిష్టి కృషి చేసినందువల్ల అద్భుతంగా ఓ పది మెట్లు ఎక్కా మనం చాలా బాగుంది అని అనుకోవాలా ప్రథమార్థం ప్రశ్నకి ద్వితీయార్థం రెండు వేల పదమూడులో ఒకనొక స్థితిలో ఏదో ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇది రెండు వేల ఇరవై కూడా ఇలానే ఉంటుంది ఇదే స్థాయిలో అని చెప్పని అనుకోవాలా లేక రెండు అద్భుతంగా అభివృద్ది చెందుతుంది ఉన్నతంగా ఉంటుంది అని అనుకోవాలా లేక రెండు వేల చూస్తూ ఉంటే ఓ నాలుగు మెట్లో పద్నాలుగు మెట్లు దిగేటట్టుంది అని అనుకోవాలా ఈ రెండు ఆల్టర్నేటివ్స్ లో మీ సమాధానం ఏమిటి ఎవరో ఒకరు కాస్త ధైర్యవంతులు చేయొద్దండి అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు కాదని ఇరవై మూడు సస్పెన్షన్ అంచనా పొద్దున జరగవచ్చు ఇప్పుడు నిన్న మనం భూకంపం పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఇరాను ఇండియాలో భూకంపం వస్తుందని అనుకున్నామా భవిష్యత్తు ఇది బై డెఫినేషన్ ఫ్యూచర్ ఇస్ అన్సత్ అన్ అనే విషయాన్ని క్షణం పక్కనెట్టి పెట్టి ఈ ఎక్స్టెన్షన్ ప్రొజెక్షన్ అండి ఇది ఎక్స్టెన్షన్ లాజికల్ గా ఎక్స్టెండ్ అయితే ఎలా ఉండేటట్టుంది ఇంకో రెండు మెట్లు మూడు మెట్లు పది మెట్లు దిగేటట్టుందని చెప్పారు మనం అనుకోవచ్చు గతంలో చాలా పాతకాలంలో ఒక మృగతత్వం నుంచి రాక్షసత్వం నుంచి పశుత్వం నుంచి తెలివితేటల వల్ల ఆలోచన వల్ల సంస్కారం వల్ల సాహిత్యం వల్ల సంస్కృతి వల్ల మానవుడనేటువంటిది ఒక ఉన్నత ప్రాణి భావిస్తే ఆ సంస్కారాల కొనసాగింపు వల్ల దివ్యత్వాన్ని మేల్కొల్పుకోగలుగుతాడు అని నమ్ముదామా లేక అప్పుడే జడ్జిమెంట్కు రాకండి కన్క్లూడ్ చేయకండి గతంలో చాలా ఉన్నతమైనటువంటి రాక్షసత్వం ఉండేది మానవులుగా దిగజారిపోయాము ఇంకా పతనావస్థలో సాత్వికంగా ఎవ్వరిది ఏమి అనకుండా నిజం మాట్లాడుతూ సత్యమే చెబుతూ జీవించటం అంటే ఏమిటో తెలియకుండా ఆనందం లేక కోరికలు లేక ఏమీ లేక ముక్కు మూసుకుని స్వర్గంలో ఇటా కాంగా కూచోవాటి ఇరవై నాలుగు గంటలు ఎందుక జీవితం అని ప్రశ్న వేసుకుందామా ఈ రెండింట్లో ఎవరు దేనికి ఓటేస్తారో మీ ఇష్టం నేను రిస్క్ తీసుకోను వై ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ వైల్ అదర్ క్రీచర్స్ డో నాట్ సిమ్ టు బి హావింగ్ దెప్ ఎనభై మూడు లక్షల చిల్లర జీవరాశుల్లో ఈ విలువలని నీతి నియమాలని వ్యవహారాలు లేవు ఎంత హాయిగా బ్రతుకుతున్నాయో వాటికి స్విస్ బ్యాంక్ అకౌంట్లు లేవు సిబిఐ అంటే భయం లేదు జైళ్లు లేవు కోపం వస్తే కొడుకుంటాయి చంపేస్తాయి లేకపోతే ప్రేమగా ఉంటాయి జాతి వైరాలు వాళ్లకు ఉంటే ఉండొచ్చుగాక అది వేరే విషయం బట్ దే ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ మరి ఇంత తెలివితేటలోని మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడే అందుకని అవసరమవుతుంది మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొల్పటానికి ఈ విలువలు పనికొస్తాయి నీతి నియమాలు పనికొస్తాయి ఇవి లేనప్పుడు ఇందాకనే చూపించిన రెండేళ్లలో లాగా పశుత్వం వైపు వెళ్లటం पद्धति का अंदर चाल स्वातं उदा यह गुडवल उदा अनेच धर्म का प्रपंच व्यक्त प्रेम वस्तु गुडवंत एक्टे मन वस्तु प्रेमस्ना व्यक्तार आलें ఈ రహస్యం మీకు అర్థమైపోతుంది వ్యక్తుల చుట్టూ ఉన్న వ్యక్తుల మీద నాకున్న అభిమానాలు ప్రేమ కన్నా వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోతుంది ఇప్పుడు డబ్బు పుట్టాక మనిషి పుట్టాడా మనిషి పుట్టాక డబ్బు పుట్టిందా మనిషి పుట్టాకే డబ్బు పుట్టింది డబ్బు మీద ప్రేమ మనకి ఆలోచించండి ఈ డబ్బు జబ్బు చేసింది మనిషికి ఎంత కావాలి డబ్బు ఎన్ని వస్తువులు కొనడానికి కావాలి నీకు ఎన్ని కోట్లు కావాలి లక్షల కోట్లు కావాలా ఏం చేస్తావు లక్షల కోట్లతో మహామహా చక్రవర్తులు రాజులే ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా ఆ సమయం వచ్చినప్పుడు ఎవరూ చిరంజీవులుగా లేరు కదా మరి నువ్వు ఎన్ని లక్షల కోట్లు కావాలి నీకు ఎలా సంపాదించాలి అది సంపాదించి ఏం చేస్తావు దాన్ని ాగా డబ్బు సంపాదించిన వాళ్ల పిల్లలు ఎలాంటి జీవితం గడుపుతున్నారో మీకు ఎక్కడన్నా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో కనబడుతోందా గోనె సంచుల్లో కట్టల నోట్లు ఉన్నటువంటి అవినీతి పరుల ఇళ్లల్లో పెరిగిన పిల్లలకి ఎలాంటి విలువలు లబ్తాయి తర్వాత విషయం సార్ మాకు అనవసరం మాకు ముందు డబ్బు కావాలంతే అని అనుకుందామా అనుకుంటే బహుశా ఒక యాభై ఏళ్లలో రావలసినటువంటి పతన స్థితి ఐదేళ్లకో పదేళ్లకోనే వచ్చే ప్రమాదం ఏర్పడుతోంది కదా కొందరిని చూసి మిగిలిన వాళ్లు చెడుతున్నారు కదా ఈ అవగాహన ఎందుకుండటం లేదు ప్రశ్న మళ్లీ ప్రశ్నలే రిలీజియన్ ఇందాకే అడిగేశాను నేను మనిషి పుట్టాక మతం పుట్టినందువల్ల మతాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పని అసలు మతమంటే ఏమిటి మనిషిలో స్వార్థం ఉండాలా వద్దా లోభం ఉండాలా వద్దా ఈ గర్వమేమిటి అసూయ ఏమిటి కోరికేమిటి మోహమేమిటి ద్వేషమేమిటి సహనం లేకపోవటం అసహనమేమిటి ద్వంద్వ ప్రమాణాలేమిటి తెలిసినా కూడా పాటించకపోవటం అనేటువంటి సంజాయిషి చెప్పుకునే రేషనలైజేషన్ టెండెన్సీ ఎందుకు వస్తోంది తెలిసినా ఆచరించకుండా ఉండేటువంటి తత్వం ఎందుకు వస్తోంది మనిషికి వీటికి విరుగుడు మతంలో ఉంది దేవుడిలో ఉంది వడిలో ఉంది ఆలోచిస్తే వీటి ఆంతర్యాలు ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతాయి అవర్ లైఫ్ బర్త్ అండ్ డెత్ మ్యారేజ్ మ్యారేజ్ అండ్ మోరల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ మనకున్నటువంటి ఆచారాలు నమ్మకాల ప్రకారం పెళ్లైన తర్వాత పిల్లలు పుట్టారు నిజానికి ప్రకృతికి సంబంధించినంత మటుకు పెళ్లి అనేది సమాజం నిర్ణయించిన ఒక తంతు కార్యక్రమం మంత్రం అంతే తప్ప మ్యారేజ్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ది నేచర్ టు మేక్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్ గెట్ చూడ మనం పుట్టనే లేదనుకోండి సమస్య లేదు పుట్టిన తర్వాత వెళ్ళిపోయామనుకోండి సమస్య లేదు పుట్టుకకి చావుకి మధ్య ఉన్న కాలంలో మనం ఉన్నందువల్ల అంటే ఇంకా సజీవంగా ఉంటున్న కారణం చేత ఎలా బతకాలి అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకుని అలా బతకడానికి ప్రయత్నం చేయాలి అందుకని మన జీవితం అంటే ఏమిటి బర్త్ డెత్ అంటే ఏమిటి పెళ్లి ఏమిటి ఈ పెళ్లికి నీతి నియమాలకు సంబంధం ఉందా ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేటువంటిది జీవితంలో మొదటి దశ నుంచి ఆఖరి దశ వరకు పాటించవలసినటువంటి విలువలు ఉన్నాయా అనే ప్రశ్నలు ది స్కోప్ ఆఫ్ మై టాపిక్ హ్యూమన్ వాల్యూస్ అవుతుంది ఆ మధ్య ఒక పేపర్ లో చూశాను మ్యారేజ్ ఈజ్ ఏ డిఫెంట్ అవుట్ డేటెడ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను పెళ్లి అక్కర్లేదట ఈ మధ్య మీరు చూసే ఉంటారు లివ్ రిలేషన్షిప్స్ అని కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని పెళ్లికి ముందే ఏ కారణం చేతన్నా మనం గనక విడాకులు తీసుకున్నట్లయితే ఇల్లు ఎవరికి వెళ్తుంది కార్ ఎవరికి వెళ్తుంది భూమి ఎవరికెళ్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికి వెళ్తుంది అప్పుడు గనక ఇద్దరు గనక పుడితే వాళ్ల సంరక్షణ ఎవరు తీసుకుంటారని ముందే వ్రాసుకుని అంత స్పష్టంగా ట్రాన్స్పరెన్సీ కదండి స్పష్టంగా వ్రాసుకుని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట కానీ ఉన్నట్టుంది కదా ఏర్పాటులో సాగుతుంది శుభం పలకరా అంటే బ్యాలెన్స్ తెలుసా పెళ్కూతురు ముండేది అన్నట్టు అది ముండాకే కదా అంటే వీడి చావుతో ఆ టైటిల్ ఆవిడకు వస్తుందనేటువంటి స్పృహ కూడా లేకుండా భాషా సంస్కారం లేక అనౌచిత్యంగా మాట్లాడేటువంటి తత్వం ఉన్న వ్యక్తి రేపు పొద్దున కనబోయే పిల్లలకు ఏం చెబుతాడు ఇందాక మీరు అన్నారు రేపు చెప్పాలి ఏం చెప్తాడు ఏ ఉండాలకరా అని పిలుస్తున్నాడు అనుకోండి వాడు కూడా పిల్లవాడు కూడా తండ్రి తల్లినాలే అని పిలుస్తాడు చెప్పే హక్కు నీకెప్పటికొస్తుంది అర్థం చేసుకుని నువ్వు పాటిస్తున్నప్పుడు నీకు వస్తుంది కేవలం తెలిసినందువల్ల రాదు నీకు హక్కు నువ్వు పాటిస్తున్నప్పుడు నీకు హక్కు వస్తుంది విషయాన్ని మనం గమనించాలి అందుకని దాన్ని మనం తృఢీకరిస్తున్నామని అర్థం చేసుకున్నట్లయితే లైఫ్ అంటే ఏంటి సార్ మీరు చెప్పండి రిటైర్ అయ్యారు కదా అందుకే అడిగేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఇంకా పూర్తిగా చూడలేస్తా పూర్తిగా చూశాక చెప్తాం గానీ మేమని అంటారు రిటైర్ అయ్యారంటే కాస్త ఒక ఫేజ్ కొన్ని దశలు దాటినట్టు మరో దశలో ప్రవేశిస్తున్నట్టు జీవితం అంటే ఏమిటి సంతోషంగా ఉండటం చుట్టుపక్కల వాళ్ళని ఆనందపరిచేటట్టు జీవించటం బాగుంది భారతదేశంలో ఉన్న నూట కోట్ల మందిలో ఎంత పర్సెంటేజ్ మీరు చెప్పిన అవగాహనతో జీవిస్తున్నారు అనుభవాల సంపుటి మనకు టైం లేదు కానీ ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క కావ్యం రాయొచ్చు ఒక్కొక్క పుస్తకాన్ని రాసేంత కదిలిస్తారు కానీ ఉదాహరణకి మీ మనవరాలో అన్న కూతురో, ఎవరో వచ్చి జీవితం అంటే ఏమిటో అబో చాలా ఉందని చెప్తారు కదా ఇక్కడ మూడు లైన్ల స్పేస్ ఏముంది ఎక్కువ చెప్పకు మూడు లైన్లు చెప్పమంటే ఏం చెప్తారు నథింగ్ మోర్ రెండు మాటల్లోనే చెప్పాలి కదా అంటే अंटेना अंतना व अ चालू अने संिप्त समाधान प्रयत्न चयूल इज ए साइफ इज ए गेम प्लेट लैफ इज दिफ् दट अनेवचना कॉलेज उ అడుగుతే ఎవరెవరితో వచ్చిన సమాహాలు చెప్పారు ఆఖర ఉన్న ఒక కుర్రాడు చేయత్తాడు చేతే వాడిని అడిగా ఏమిరా అని చెప్పాను సాబీ అవుట్ ఆఫ్ సిలబస్ హై అన్నాడు సిలబస్ లో లేదు సార్ సెవెన్త్ లో చెప్పలేదు టెన్త్ లో చెప్పలేదు ఇంటర్లో చెప్పలేదు గ్రాడ్యుయేషన్ లో చెప్పలేదు ఎట్లా అడుగుతారు సార్ మీరు మాకు నేర్పించిన కదా అని అన్నాడు కరెక్ట్ రా ఇరవై నాలుగేళ్లు ఉన్నట్టు అనిపిస్తోంది ఇరవై నాలుగు వరకు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా బతికేశావు అదృష్టవంతుడివి ఇవాళ కనుక నేను గుర్తు చేసుండకపోతే ఇంకో డెబ్బై ఆరేళ్లు శతమానం భవతి ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా జీవితాన్ని గడిపేసి ఉండేవాడివి అని వాడికి పాయింట్అవుట్ చేశాం ఈ ప్రశ్న ఎప్పుడు తెలియాలి మరి రెండు రోజుల పాపకో రెండు నెలల పసిపాపకో మనం జీవితం అంటే ఇది అని చెప్పని మనం చెప్పలేము వాళ్లకు అర్థం కాదు యేట్ డోసెస్ లో ఎప్పటికప్పుడు జీవితం అంటే వితిన్ బ్యాకెట్స్ విలువల గురించి పద్ధతి గురించి ప్రకారం గురించి మర్యాద గురించి అపకారం చేయకుండా ఉండటం గురించి మన తెలివితేటలను ఇతరులను మోసగించటానికి కాక ఇతరులు మనల్ని మోసగించదలుస్తే అడ్డుకునేందుకు వాడుకోవాలని వీలైతే సాయం చేయాలని వీలు కాకపోతే ఓటుకోవాలని హెల్ప్ ఎవ హర్ట్ నెవర్ అనే సిద్దాంతాన్ని పాటించాలని జీవితం కాదా నేర్పిస్తాను జీవితం గురించి ప్రతి రోజు కూర్చుని ఒక గంట సేపు చెప్తాను విను అంటే వింటారా ఎవరన్నా పిల్లలు అందరికన్నా ముందు లేస్తుంది అమ్మ రెండేళ్లకి మూడేళ్లకి అర్థం కాదు వాళ్ళు ఉంటారు వాళ్ళని సంజాయించవలసి వస్తుంది ఎనిమిదేళ్లు పదేళ్లు పన్నెండేళ్లు వచ్చినప్పుడు చదువుకో చదువుకోని గారా పని నిజమే కానీ అమ్మ చేస్తున్న పని గమనిస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి భవిష్యత్ లో తన బాధ్యత ఏమిటో నిర్ణయించుకునే వయస్సు అలవాటు చేయాలి ఇవెవరు నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి అలా కాకుండా తల్లి ఒక తండ్రొక ఊళ్ళో ఐదర్ సపరేటెడో నాట్ టుగెదరో మనకు తెలీదు అనాథాశ్రమాలలోనో హాస్టల్స్ లోనూ పెరిగిన పిల్లలు ఏ రకమైన సంస్కారాలతో పెరుగుతారు రేపు పొద్దున వాళ్లు పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు కదా ఎలా జీవిస్తారు వాళ్ల పిల్లల్ని వాళ్ళు ఎలా పోషిస్తారు యు హెవర్ సీన్ వాట్స్ యువర్ మదర్ డస్ యు హెవర్ నోన్ వాట్స్ యువర్ ఫాదర్ హ్యాస్ డన్ సంపాదించు బెట్టాడు వండింది పెట్టింది ఇంతే మీరు అర్థం చేసుకోండి ఇలాంటి నిర్వచనాలు చెబుతూ ఉన్నప్పుడు అలా పెరిగిన తరం వాళ్లు రేపొద్దున ఏమవుతారు ఎలాంటి వాళ్ళు అవుతారు అలాంటి వ్యక్తుల ప్రపోర్షన్ పెరుగుతూ ఉంటే సమాజం ఏమవుతుంది आल अर्थम नक्वे क्रियेटा एल इज इक्वल टू टी इज इक्वल टू टी इज इक्वल टू क्यू इज इक्वल टू प्री इज इक्वल टू इने दाने मूड मुक्ल मूड पेर् रे अक्षरा केटाइं अंदवल लाइफ मेनेज मैं मेनेजेंट डेवलपमेंट मेनेट रक्षरा मेनेज मैं मेनेजेंट अंत टीज इक्वल टू क्यू डेवलपमेंट मेनेजे पीइज इक्वल टू दी एक्स इंको विषया चिप्त वर्षकोच्ल समय आकली अवसरापू पड़ गवनी सर इमक तुम गड़ी మీరు ఏదో ఒక లిమిట్ పెడితే నేను సర్దుకుంటాను పర్వాలేదా మొబైల్ అట్టానే అంటారు మీ సన్నిహిత ఏంటమ్మా భోజనాలు గురించి కాదు తొమ్మిది గంటలకు తినే అలవాటు ఉంటే బాగుంది ఎనిమిది నలభై తినే అలవాటు ఉంటే పర్లేదా వంట తప్పింది కాబట్టి కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరు వంటతారండి ఉంటే వంటే వంట అక్కడ డైనింగ్ టేబుల్ బెటర్ రావాల్సిందే కదా పెట్టి వచ్చారు కదా అందుకని పరాలేదు నైన్ థర్టీ ఓకే నైన్ ట్వంటీ దాటకుండా నేను తాళం వేసేస్తా ఖచ్చితం మళ్లీ ఇంకోసారి అడగను ఎంత టైం ఇస్తున్నారని ఆ ధర్మాన్ని పాటిస్తాను నేను ప్రొసీడ్ అవుతాను ఇంతవరకు చెప్పింది ఏదో అర్థమైంది సార్ ఇదేదో మీరు మ్యాథ్స్ ఈక్వేషన్స్ చెప్తున్నట్టున్నారు అంటే ఇక మిగిలిన హాఫ్ మైండ్ ట్యూన్ చేసుకున్నది పారేసుకోవచ్చు అన్నమాట నాకు ఇది కూడా అర్థం అవుతుంది ఒకటి మొదటిది కొంచెం ఎక్కువ చెప్తా రెండోది ఇంకా తక్కువ చెప్తాను మూడోది మరీ తక్కువ చేసి చెప్తా చెప్పడానికి వీలు కాదు సమయం లేక అంటే అర్థం చేసుకోండి ఎల్ అంటే ఏమిటి ఆద్యంత రహితమైనటువంటి కాలంలో అంటే మొదలు తుది తెలియనటువంటి చోట ఈ ప్రపంచంలో మనం మన పుట్టుకతో ప్రవేశిస్తున్నాం ఈ ప్రపంచం నుంచి మనం మన మరణంతో వెళ్లిపో పుట్టుకకు ముందు నేను లేను మరణం తర్వాత నేను ఉండను బర్త్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం డెత్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం అండ్ ద టైమ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్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 ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో మై లైఫ్ ఈజ్ మై టైమ్ సో లైఫ్ ఈజ్ టైం సో సింబాలికల్లీ ఎల్ ఇజ్ ఈక్వల్ టు టీ అనే చేసుకోవచ్చు ఈక్వేషన్ రూపంలో దీన్ని కుదించినందువల్ల ఎల్ఈక్వల్ టు అన్నప్పుడు ఎల్ మైనస్ టి ఈ అనే తేలిగ్గా తెలుస్తోంది మనకి రెండు సమానమైనప్పుడు ఒక దాంట్లోంచి తీసేస్తే మిగిలేదు కూర్చొని సమయాన్ని తీసేస్తే జీవితంలో మిగిలింది ఏమిటి ఈజ్ ఈక్వల్ టు అనే మ్యాథమెటికల్ సింబల్లో ఒక చక్కని సూత్రం ఇవిడి ఉంది వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ యూఆర్ ఆటోమేటికల్లీ ఇంప్లైడ్లీ డూయింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ అందుకే ఈజ్ ఈక్వల్ టు అన్నావు లేకపోతే ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటాం మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళు ఒక స్ట్రోక్ కొడితే అక్కడ నాట్ ఈక్వల్ టు అనే అర్థం వస్తుంది అంటున్నావు అంటే ఈక్వల్ టు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అంటున్నావు అంటే లైఫ్ ఈజ్ టైమ్ అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకోండి టైం వేస్టెడ్ ఈ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ ఈజ్ లైఫ్ హ్యాపీనెస్ దట్ మీన్స్ టైమ్మెంట్ ఈజ్ లైఫ్మెంట్ సెల్ఫ్ నీవేమిటో జీవితం ఏమిటో సమయం ఏమిటో సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సమయాన్ని సద్వినియోగపరచుకుంటే వేరే శ్రమ లేకుండా జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు అనేటువంటి తత్వం నీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు జీవితం యొక్క పగ్గాలు నీ చేతిలో పట్టుకోడానికి ప్రయత్నం చేస్తావు ఇంకొకరి చేతిలో పగ్గాలు అప్పజెప్పి ఆ స్నేహితులు అలవాట్లో సినిమాలో టీవీలో వాల్పోస్టర్లో ఇంటర్నెట్లో మరో చండాలమో ఇవి అన్నింటినీ తీసుకొచ్చి బుర్రలో పెట్టేసి అసలు ఏవి జీవితానికి కావలసినటువంటివో వాటిని తీసేసి వీటిని అనవసరమైనటువంటి వాటిని లోపల పెడుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతోందో ఏ వ్యాపార సంస్కృతి వల్ల జరుగుతోందో ఏ పరాయి సంస్కృతి వల్ల జరుగుతోందో తెలిసో తెలియకో ఏ అపకారానికి మనం తల ఒగ్గి అంగీకరించి మనము మన పిల్లల్ని అలానే పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ అంతర్యాలు మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది రెండవది మైండ్ మేనేజ్మెంట్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అన్నారు సార్ ఏదో కాస్త అర్థమైంది మరి ఇప్పుడు లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అంటే ఈ టైం ఏం చేయాలి సార్ చిన్నప్పుడేమో నిద్రపోతాం దాదాపు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు ఇరవై గంటలు నిద్రపోతారు పిల్లలు ఆ తర్వాత కొంచెం కొంచెం కొంచెం తగ్గుతుందనుకోండి అది వేరే విషయం మరి మూడు రెండు సంవత్సరాలు మనం స్కూల్ కు పంపిస్తున్నారు నేర్చుకుంటున్నాం ఇలా ఏబీసీ నేర్చుకుంటున్నాం ఏం తెలియదు అప్పుడు ఆ తర్వాత ఏమో కొంత కొంత తెలుసు కొంత కొంత తెలిసిన తర్వాత ఏం చదవాలో తెలియదు టెన్షన్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇరవై మూడు ఇరవై వేలు ఫెయిల్ అయితే ఇంకో రెండు సంవత్సరాలు ఇలా గడిచిపోతుంది అయిపోయినా అంటే ఓ నీకు చదివైపోయింది రా ఉద్యోగం ఉద్యోగం పెళ్లి పెళ్ళి టైం ఎక్కడుందో అది ఏమి ఆలోచించడానికి టైం లేనటువంటి పద్ధతిలో పిల్లల్ని పెంచేస్తున్నాం మనం ఏం చేయాలి సార్ ఈ టైంలో Ikkada T is not for time, but is for thinking. It is a mind management tea equation. T is equal to Q, and thinking is equal to question. Leads to learning. Arthan cheeskouni. Ipudu miramdari ke arthan hota hondi kada? Kaila arthan hota hondi. Koyin tunnar ka avati? Aalochis tunnar ka avati. Prasnish tunnar ka avati. వచ్చిన్న ప్రయోగాన్ని చేద్దాం ఆలోచించడం అనేది ఒక క్షణం కష్టమే గాని మానేద్దాం స్టాప్ థింకింగ్ అందరూ ఎవరో ఎక్సెప్షన్స్ కాదు ఓ ప్రశ్న అడగాలి అన్నీ ఇష్టం ఫలాండా గురించి జాగ్రఫీ గురించి అడుగు అల్జీబ్రా గురించి అష్టానవి గురించి అడగని చెప్పానా ప్రశ్న అడగమన్నా అంతే అబ్బా మీరు ఊరుకోండి సార్ అందుకే నేను కాస్త కుర్రాన్ని పట్టుకున్నాను మీరు ఆస్క్ ఎనీ క్వశ్చన్ చేతికి ఎన్ని వేళ్లు నీ ఇష్టం అట్టా అడుగు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని నీకు వైట్ షర్ట్ ఎందుకు వేసుకుంటున్నావు ఎప్పటి నుంచి వేసుకుంటున్నా ఇష్టం ఏదైనా ఒక ప్రశ్న అడుగు వన్ ప్లస్ వన్ అంత చాలా కష్టమైన ప్రశ్న అడిగా ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే నువ్వు ఏ ప్రశ్న అడిగావు దానికి నేను సమాధానం చెప్పగలనా లేదా అనే ఒక్క విషయాన్ని పక్కనట్టి పెట్టి ఒక్క క్షణం అసలు నువ్వు ఆలోచించటం మానేమన్నాను కదా ప్రశ్న అడిగా ఈ ప్రశ్న అడిగా లేక ఎన్నో ప్రశ్నలు మనస్సులో పైకొస్తే అది అడుగుదామా ఇది అడుగుదామా అదొద్దులే ఇదొద్దులే ఇది బాగుండదు అది బాగుంటుంది అడుగుదాం అని అడిగేసావు అంటే ఆలోచన జరిగిందిగా ఇవన్నీ రిజెక్ట్ చేశావుగా ఇది చివరికి సెలెక్ట్ చేసి బైక్ తీసుకొచ్చావు కదా అంటే ఆలోచిస్తూ ఉన్నప్పుడే ప్రశ్నించడం సాధ్యమవుతుంది ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే ఆలోచన కొనసాగుతుంది ఆలోచన ప్రశ్న ఉన్నప్పుడే నేర్చుకోవడం సాధ్యమవుతుంది టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ టి మీరు వాళ్ళకి సా డినర్ థర్టీ థర్టీ థర్టీ ఫైవ్ సమీ పిల్ల నాకు అభ్యంతర యూ కెన్ సీన్ యూ కెన్ సీన్ టీ ఇజ ఇక్వల్ టూ క్యూ మనకు అర్థం అయింది కదా ఆబ్వియస్లీ ఇందాకట్లాది ప్రకారం టీ మైనస్ క్యూ t జీరో అంటే ఇఫ్ యూ రిమూవ్ క్వశ్చనింగ్ యూ క్యాంట్ కంటిన్యూ థింకింగ్ ఆర్ క్యూ మైనస్ టీ సో క్యూ మైనస్ టీ ఇజ్ జీరో इक ब्यूटी हई क्वालिटी आफ् थिंकिंग हई क्वालिटी आफ् क्वेश्चन हई क्वालिटी आफ् लर् क्वालिटी आफ् थिंकिंग क्वालिटी आफ् क्वेश्चन क्वालिटी आफ् लो थो क्वेश्चन क्वालिटी आफ् प्रश्न मिम्मेदा इबंधा प्रश्न आचन स्थाई तक ఎక్కడైతే ప్రశ్నించడం ప్రోత్సహించబడుతుందో అక్కడ ఆలోచించటం అభివృద్ది చెందుతుంది ఆలోచన ప్రశ్న రెండు అభివృద్ది చెందటం వల్ల నేర్చుకోవటం ఏర్పడుతుంది వేల సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి మనకన్నా మన ముందు కళ్లు తెరిచిన కూనల్లాంటి దేశాలు అమెరికా ఉదాహరణకి వాళ్లు ఇంత ప్రగతి సాధించడానికి కారణమేంటి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి Where experiment is encouraged. You are daring. You are different. You are thinking. You are questioning. You are inventing. You are క్రియేటింగ్ మరి ఇన్ని వేల సంవత్సరాల జాతి ఇట్లా మత్తులో పడిపోయిందే సంవత్సరాల పరాయపాలన మరి స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏడేళ్లైందిగా ఏం చేస్తున్నా అరవై ఏడేళ్ల నుంచి ప్రశ్నలు సమాధానాలు మీరు మూడవది డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే P ఈక్వల్ టు అంటే Progress ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అర్థం ఈ ఒక ఈక్వేషన్ లో అంటే L టు T ఈక్వల్ టు ఈవల్ టు క్యూఇజ్ ఈక్వల్ లో అన్ని సమానమైనప్పుడు ఏదైనా దేనికైనా సమానమైనటువంటి ఇంటర్చేంజబిలిటీ మనం ఆక్సెప్ట్ చేస్తాం అంటే ఎల్ఈక్వల్ టు అని చెప్పని చెప్పొచ్చు అంటే లైఫ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పొచ్చు అంటే ఎల్ మైనస్ ఈ అంటే లైఫ్ విదౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో పుట్టినప్పుడు ఏ స్థాయిలో ఉన్నానో చనిపోతున్నప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటాను ఇందాక అదే లెవెల్లో ఉండటం గురించి చెప్పా పుట్టినప్పుడు నాకేమీ తెలియదు బహుశా ఏదో నమ్మకం ఉంటే పూర్వతమ సంస్కారం ఏదో కొంత నేర్చుకుని వచ్చా కొన్ని వేగంగా నేర్చుకున్నా ఇద్దరు ఒకే ఇంట్లోనే పుట్టి పెరిగారు కానీ ఒకరికి మ్యాథ్స్ అంటే తేలిక ఆయన మ్యాథమెటిషియన్ ఇంజనీర్ అయ్యాడు ఒకరికి సైన్స్ అంటే తేలిక వారు డాక్టర్ అయ్యారు ఇంకొకరు బిజినెస్ మ్యాన్ అయ్యారు ఒకరు అడ్వకేట్ అయ్యారు నలుగురు పిల్లలు నలుగురు నాలుగు ప్రొఫెషన్స్ కు వచ్చారు మరి ఒకరికి మ్యాథ్స్ అంటే పడేది కాదు మొదటి ఒకరికి ఆ బయాలజీ కపలు ఇవన్నీ కొయ్యాలి బాబోయ్ నా రక్తం చూస్తే భయం అని చెప్పని వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నారు ఏ పూర్వజన్మ సంస్కారం వల్ల కొంత ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఉంటే ఈ జన్మలో దాన్ని నేను అభివృద్ది పరచుకున్నట్టయితే మై క్లోజింగ్ బ్యాలెన్స్ మస్ట్ బి హయ్యర్ దాన్ ది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎనిమిది గంటలకు నేను ప్రారంభించినప్పుడు మీకున్నటువంటి ఆలోచనలు స్పష్టత ప్రశ్నలు అవగాహన ఎలా జీవిస్తున్నాం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవించాలి పిల్లల్ని ఎలా పెంచాలనేటువంటి విలువలు గనక మీకు తొమ్మిది పాకుని ముగించినప్పుడు అర్థమైతే ఈ గంటం పావు మీ జీవితంలో వేస్ట్ కాలేదు అలా కాకుండా ఎనిమిది గంటలకే హాయిగా నవ్వుతూ వచ్చామండి భోజనాలు కూడా పెడతారని గంటం పావు మీరు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి మీటింగ్ కి ఎవరన్నా ఉంటే స్పీకర్ పేరు అడిగి రావా ఈయని గనక పొరపాట్ల మళ్లీ పిలిస్తే మనం రాకూడదని నిర్ణయానికి వచ్చామనుకుంటే యు హాస్ట్ దిస్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ యువర్ లైఫ్ దీని సమీక్ష అని చెప్పనంటాను నేను నేను అడిగినా అడకపోయినా ఈ రోజు భోజనం చేసి మీరు పెళ్లిపోతూ ఇంట్లో మీరు ఈ సమీక్ష చేస్తారు ఏం జరిగింది ఏమిటి ఆయన ఆలోచించమన్నాడు మనం సాధారణంగా ఆలోచించాం కదా అనాలోచితంగా పనులు చేసుకుంటూ పోతాం కదా ఓహో ఆలోచిస్తే అర్థమవుతుందన్నమాట అర్థమైతే ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నమాట ఎక్స్పెరిమెంట్ వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పర్టైజ్ వస్తుందన్నమాట ఆ ఎక్స్పర్టైజ్ వల్ల పర్సెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అలవాటు అవుతుందన్నమాట ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లటం తెలుసు వస్తుందన్నమాట దీనికి సూచనలు చెబుతున్నారు రోజుకి ఇరవై గంటలు గంటకు అరవై అంటే ఒక నిమిషాలు వన్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం అపోర్ రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్నే అంటే లేచిన తర్వాత వీలున్నంత తొందరలో రీడ్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ భగవద్గీత చదవండి ఖురాన్ చదవండి బైబుల్ చదవండి మీకు ఇష్టం వచ్చింది చదవండి నేను ఒక మతం గురించి మాట్లాడుతాను నేను మాట్లాడుతున్నది 1% పర్సెంట్ ఆఫ్ ఇన్పుట్స్ స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనల్ని విత్తనంగా మనసులో నాటుకుంటే మిగిలిన నైన్టీ అంటే పదిహేను నిమిషాల ప్రయత్నానికి ఇరవై గంటల నలభై నిమిషాల ప్రభావోపేతమైన జీవితం జీవించటానికి కావలసిన ఆలోచనల్ని ప్రతిరోజు ఉదయమే నాటుకోండి పదిహేను నిమిషాలు ఎక్కువ కట్ల పాయింట్ నంబర్ టూ దీని సద్గంధ పఠనం అని పేరు పెట్టారు పాయింట్ నెంబర్ టూ సమీక్ష గతం కన్నా వర్తమానం ఉన్నతంగా ఉండే ఉంటుంది ఉన్నా లేకున్నా వర్తమానం కన్నా భవిష్యత్తు డెఫినెట్లీ బాగుండాలనేటువంటి సంకల్పం చెప్పుకున్నట్టయితే అప్పుడు ఈ సమీక్ష యొక్క పరమార్థం అర్థం అవుతుంది ఇందాక చెప్పాను నా లెక్చర్ని మీరు ఎలా ఉంది ఏమిటి ఏం చెప్పాడు ఆయన ఏదో కాసేపు నవ్వించాడు ప్రశ్నలు అడిగాడు అందరూ అడగలేదు టైం లేదు ఇది అర్థం కాలేదు కొంత బాగానే చెప్పాడు కొంత అర్థం ఏదో మీ పద్దతిలో సమీక్షిస్తారు మీ ఇష్టం నా లెక్చర్ గురించి కాదు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క రెండు మూడు నిమిషాలు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోండి ఎవరైనా మనల్ని అన్నారా మనం ఇంకెవరినైనా అన్నామా మనసు నొప్పించామా సరిగ్గా అర్థం చేసుకున్నామా రేపొద్దున ఐఎం సారీ అండి నేను ఏదో మిమ్మల్ని అన్నాను కోపంలో ఏమనుకోకండి అంటే వీ బికమ్ ఫ్రెండ్స్ అంతే నేను అసలు పావు గంట దులుపుదామనుకున్నా మూడు నిమిషాలే దొరికింది మిగిలిన పన్నెండు నిమిషాలు డ్యూ పద చేంబర్లోకి స్నేహం ఏమైనా మిగులుతుందా ఎంత కక్ష పెంచుకుంటాడా మనిషి ఇవాళేదో కోపంలో అనేశాను నేను రేపు పొద్దునొచ్చి ఏంట సీనియర్ నువ్వు నువ్వు అలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ నిన్ను చూసి చేస్తారు అని నచ్చ చెప్తే సారీ సార్ అంటాడు ఆయన అర్థం చేసుకోండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హౌ వీఆర్ డూయింగ్ క్యాన్ వీ డూయిట్ డిఫరెంట్లీ can we do it better and a prashnalabhik samadhanalu samikshavala ostayi ante netikanna repunathanga repatakkanna yellundi inka unnatanga unte all future tomorrows will be definitely decidedly better than all previous yesterdays mudavadi sajjana saangathyam ante be positive oh 9 din paaku mugistaanu kada koni chestanu ipo manchi vaalla directory edana yellow aya 9 nara aanu kada sarisari saru marchipoyanu andi nenu mondu mind 8 anna ante 950 right right ra hero chaalu chaalu ఎంత చెప్పినా ఒకటే పాయింట్ బాగుపడమని చెప్పటం అంతే మూడవది సర్జన సాంగత్యం అని ఏదో ఎల్లో పేజెస్ డైరెక్టరాగా హైదరాబాద్ లో మంచివాళ్ల డైరెక్టర్ ఇది అని టెలిఫోన్ నంబర్లు ఏమైనా బుక్ ఉందా ఎలా వెతుక్కోవాలి ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి చెడు ఉంది ఎవరూ తన మనసులో ఉన్నదంతా మనకు బయట చెప్పరు కాబట్టి కష్టం కానీ జాగ్రత్తగా గమనిస్తే మనకన్నా ఒకటైనా రెండైనా మంచి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహించారు ఉదాహరణ నాలో మూడు బలహీనతలు ఉన్నాయనుకుందాం ఈ మూడు బలహీనతతో పాటు ఇంకో రెండు బలహీనతలున్న ఐదు బలహీనతలు ఉన్న వాడితో స్నేహం మొదలెట్టి నాకు తొందరలో ఐదు బలహీనతలు వచ్చేస్తాయి వాడి తెలివితేటలు లేవు కాబట్టి ఐదు ఇండిపెండెంట్ బలహీనతలు నాకు తెలివితేటలతో ఐదు కంబైన్డ్ బలహీనతలు నాకు ఉన్న తెలివితేటలు అలా వాడుకుంటాను ప్రయత్నం చేయండి రైట్ మూడవది సజ్జన సాంగత్యం నాలుగవది సాత్వికమైన సంగీతాన్ని వినటం లిజన్ టు సాఫ్ట్ అండ్ సూతింగ్ మ్యూజిక్ వెనర్ యూ క్యాన్ పర్టికులర్లీ ఇన్ ది మార్నింగ్ ఏమ మీరెవరన్నా ఒక్క చరణం పాడతారా ఏదో ఒక పాట కదా రైట్ ఇప్పుడు ఇందా థింకింగ్ క్వశ్చనింగ్ లో నేను పాడమన్నప్పుడు ఏ పాటైనా పాడచ్చుగా ఆలోచించి ఆవిడ తెలిసిన పాట పాడేశా సాధారణంగా పాట అన్నప్పుడు మనం ముందేమనుకుంటాం ఆ స్థితికి సినిమా పాటలు ఎదిగిపోయాయి ఇప్పుడు స్త్రీల పాటలు మంగళహారతి పాటలు ఆ పాటలు ఈ పాటలు निद्रपुच्छे लालीपाट लोलपटलू इविनेटे अंत आक्रमितुक मन मन जीवता पक्ने पर सात्क संगीत विनमें चुत को समय बानी अमय नाग संवर कृतम पपल्त पोदे मैं रेडियो आसा 7 గంటల పది నిమిషాలకి పేపర్స్ అవుతూ కాపీ తాగుతూ ఆన్ చేశాం గురువు అని స్టార్ట్ అవుతుంది ఎప్పుడన్నా విన్నారా విన్నారు కదా వెంటనే అయ్యే గాజుల రామారాయణ నుంచి పలానా సుబ్బయ్య గారు అడిగిన పాట అని చెప్పని రాత్రైనా పడుకోలేను పడుకున్నా నిరే రాదు నిదురొస్తే కలలోన అన్వ్వే నువ్వు ప్రేమిస్తేనే పొదును ఏడు కా ఆ రోజు ఎలా గడుస్తుంది అహా అందరూ ఇలా మాయలో అనుకుంటే ఎందుకంటే రేడియో ఆన్ చేస్తే అన్ని ఊళ్ళు అన్నిళ్లలోనూ ఆన్ చేసిన వాళ్ళకి ఇదే పాట వినబడుతుంది ఒకరికి పాట ఇంకోరికి ఇంకో పాట రమే రామే జగదానంద ఇంకో చోట వినపడత కదా ఆ స్టేషన్ లోంచి ఇదే పాట వస్తుంది లక్ష మంది విన్నా కోటి మంది విన్నా అదే పాట వినబడుతుంది తప్ప జగదానంద మీకు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం సంస్కరింపబడకపోతే సాహిత్యం వల్ల సంగీతం వల్ల సాత్వికత వల్ల సంస్కరింపబడని జీవిత విధానం గనక ఉన్నట్టయితే ఏమవుతుంది పర్యవసానం అందుకే అడిగా రెండు వేల పదమూడు రెండు ఉంటామా ఇలా ఉంటామా ఇలా ఉంటామా అర్థం చేసుకోండి అని చెప్పండి సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిద్ తెలిసిన తెలియని వాడికి చెప్పటం ధర్మం చెప్పాలి లెట్ ఎవ్రీ వన్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ లెట్ నో వన్ సఫర్ ఎవరు బాధపడకూ ఇందాక జీవితం అంటే ఏమిటనని అడిగినప్పుడు సుఖ సంతోషాలతో ఉండటం అందరినీ సుఖపెట్టడానికి ప్రయత్నం చేయటం అని అంటే స్వార్థం తగినప్పుడేగా సాధ్యమవుతుంది ఇందాక ఇన్నోకేషన్ సమయంలో చదివాడు చూడండి ఏదో లాంగ్ లిస్ట్ ఇచ్చి నేను ఇది అడిగాను ఆయన అది ఇచ్చాడు నేను ఇది అడిగాను ఆయన ఇచ్చాడు చెప్పని హి డిడ్ నాట్ గివ్ వాట్ ఐ హావ్ ఆస్క్ బట్ ఈ గేవ్ ఆల్ దట్ ఐ నీడెడ్ అని చక్కని అద్భుతమైనటువంటి వివేకానంద వాక్యం అది నేను అడిగినవేవి ఆయన ఇవ్వల కన్నా కావలసినవన్నీ ఇచ్చాడు ఆ ఒక్క రెండు ఆ వాక్యాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత అందమైనటువంటి అర్థం అందులో ఉంటుంది మందులు కొనగలవు ఆరోగ్యాన్ని కొనగలవా ఆహారాన్ని కొనగలవు జీర్ణశక్తిని కొనగలవా అలా ఆలోచిస్తూ పోతే వల్సిందేమిటో రక్షించుకోవాల్సిందేమిటో మనకు తెలుస్తుంది వాల్యూస్ ఆర్ నీడెడ్ ఫర్ పీస్ హెల్త్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఫర్ వన్ అండ్ ఆల్ ఒకరి కోసం కాదు ఇగ్నూరెన్స్ ఎనీవేర్ ఇదే థ్రెడ్ టు నాలెడ్జ్ ఎవరి వేర్ పవర్టీ ఎనీవేర్ ఇదే థ్రెడ్ టు ప్రాస్పెరిటీ ఎవరి వేర్ సో ఇట్ మస్ట్ బీ ఫర్ ఎవరి వన్ ఇట్ కెనాట్ బి ఎక్స్క్ సమ్ లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు సమస్త లోకాన్ సుఖినోభవంతు అనే విశ్వ మానవ సౌభాతృత్వ తత్వం అర్థం కావాలి విశ్వమానవ వ్యాపారం కాదు కావలసినటువంటి గ్లోబలైజేషన్ వల్ల వస్తున్నటువంటి ప్రమాదాలలో జాతిని రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈనాడు టెర్రరిజం పుణ్యమా అని ఒక్కొక్కసారి ఆ ఎకనామిక్ ఫిలాసఫీలో ఏమి ఎర్రదనం ఉందో తెలియదు గానీ నక్సలైట్ల వల్ల గాని తీవ్రవాదం వల్ల గాని మరో ఆలోచన విధానం వల్ల గానీ సమాజాన్ని అస్తవ్యస్తపరిచే తత్వాలు शक्त विजिस् सत्यापे ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ सन्यास अग दशल दीमा अंदर की तेनाली अर्थल तो प्रस्तुत अंश చదువుకుంటున్నంత వరకు అది ఇరవై రెండేళ్లు ఇరవై మూడేళ్లు ఇరవై ఐదేళ్లు ఇరవై ఏడేళ్లు అది ఒక దశ ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకుని పిల్లల్నికనేటువంటి గృహస్థ దశ ఒకటి ఆ తర్వాత అరవైకో అరవై రిటైర్మెంట్ అయినందువల్ల ఉండేటువంటి మూడవ దశ ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన గనక కలిగినట్ైతే పరిణతి వల్ల కోర్కెలు తీరినందువల్ల మోహం క్షయించడం వల్ల మోహక్షయము మోక్షం వల్ల మోక్షాభిలాష చేత సంసం స్వీకరించడం నాలుగవ దశ ఇక్కడ నాలుగు ఆశ్రమాలు నాలుగు పురుషార్థాల గురించి చెప్తాను వినండి ముగించేస్తాను తొమ్మిదిన్నరకి టెన్షన్ పొడమాకండి కాకపోతే కాస్త క్లుప్తంగా ఉంటుంది ఏవి నష్టం లేదు అకారాదిగా ఏర్పాటు చేస్తే అర్థ ముందుకు రావాలి అచ్చులు హల్లు తేడా గనక కామ ముందుకు రావాలి కాని అర్థకి సెకండ్ ర్యాంకు కామాకి థర్డ్ ర్యాంకు ఇచ్చి అర్థమయ్యే రెండింటికి సెకండ్ అండ్ థర్డ్ ర్యాంకులు ఇచ్చి अर्थ कर धर्मा की मोदी यांक इच्छी मोक्षा आकर की आखर यांक इवटो अंतर्यटे धर्म ओके अधर्म अर्थ नो धर्म काम ओके दाहमे मंस्क्रीम तिंक इंको कप ऐस क्रीम तिंक పుట్టుక నుంచి మరణం వరకు మన పుట్టుకకు కారణమైనటువంటి కోరికతో జీవితాన్ని ప్రారంభిస్తే కోరిక లేకుండా జీవించడం చాలా కష్టం అందుకే కామిగాక మోక్షకామిగాడు అని వేదన వేమన్నా అన్నాడు ఆఖరి వరకు చావు చచ్చే సమయంలో కూడా హాయిగా చావాలని ఉంది ప్రభు అంట లేకపోతే ఇదిగో పలానా కూతురు మీదో మనవరాల మీద మనవాడి మీద ముందు వాడు వస్తే ప్రాణం ఇచ్చేస్తానని మన సినిమాల్లోనూ చూశాం జీవితంలోనూ చూశాం మనం లైఫ్ అది ఇక్కడ క్రమం ఇక్కడేమిటి ప్రతి ఆశ్రమంలోనూ దానికి ధర్మం ఉంది విద్యార్థులు చదువు మీద ఆ కర్తవ్యం మీద జాస పెట్టవలే పెడుతున్నారా అన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పుకోండి వాళ్లు డబ్బు సంపాదించే స్థితిలో లేదు తల్లిదండ్రుల నుంచి సమాజం నుంచి గవర్నమెంట్ స్కాలర్షిప్పుల నుంచి ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నారు వాళ్లకి కోరికలు ఉంటాయి ఎలాంటి కోరికలు ఈనాడు పోకడలు ఇందాకని క్లబ్బులు పబ్లు రేవు పార్టీలు అని చెప్పానే అలాంటి కోరికలకు అధర్మమవుతుంది వాళ్లు మోక్ష మోక్షకాములు కారు వాళ్ళిప్పుడు కాములు మాత్రమే గృహస్థాశ్రమానికి తాము చదివి ఈ దశలోకి వచ్చినందువల్ల పిల్లల్ని కనే బాధ్యత జాతిని కొనసాగించే బాధ్యత పిల్లల్ని రక్షించే బాధ్యత పిల్లలు సన్మార్గాన్ని అవలంబించే బాధ్యత ఆ ధర్మం గృహస్థులకు తమకన్నా పైతరం వాళ్లు ముసలివాళ్లు పనిచేయలేని వాళ్లు లేక మోక్షకాములై సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళని పోషించవలసిన బాధ్యత గృహస్థుల మీద ఉంది అంటే సమాజంలో నాలుగు క్వార్టర్స్ ఉంటాయి నాలుగు వంతులు పోని నాలుగు భాగాలు సమభాగాలని అన్నేను వీళ్లని పోషించే బాధ్యత వీళ్లని పోషించే బాధ్యత వీళ్లని పోషించే బాధ్యత వీళ్ల ఒక్కరి భుజస్కందాల మీద ఉంది ఈ గృహస్థాశ్రమ వ్యవస్థకు నేను గొడవపెట్టుతో దెబ్బలు కొడుతున్నా ఇది దోషం ఈ దోషం వల్ల వచ్చినటువంటి వికృత రూపాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి చర్చకు సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముందుకెళ్లిపోతున్నా మదర్ తెరస్సా ఒక చక్కని కొటేషన్ చెప్పారు ఎవ్రీబడి సీమ్స్ టు బీ ఇన్ సచ్ టెరిబుల్ రష్ యాంగ్స్ ఫర్ గ్రేటర్ డెవలప్మెంట్స్ అండ్ గ్రేటర్ రిచెస్ అండ్ సో ఆన్ పేరెంట్స్ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ ఈచ్ అదర్ పేరెంట్స్ హ్యావ్ నాట్ మచ్ టైమ్ ఫర్ దేర్ చిల్డ్రన్ అండ్ ఇన్ ది హోమ్ బిగిన్స్ ది డిజ్రప్షన్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వర్త్ ప్రపంచ అశాంతికి మూలమెక్కడ ఇంట్లో శాంతి లేకపోవటం ఇంట్లో శాంతి ఎప్పుడొస్తుంది తల్లిదండ్రులకు పరస్పరము వాళ్లకు అన్యోన్యంగా ఉండవలే ఒకరికొకరు సమయాన్ని ఇవ్వగలిగి ఉండవలే వాళ్ళిద్దరూ తమ పిల్లలతో ప్రేమతో వ్యవహరించవలే అయ్యగారికి నైట్ షిఫ్ట్ అమ్మగారికి డే షిఫ్ట్ టైం ఎక్కడుంది పిల్లల్ని పెంచడం కష్టం కాబట్టి అవసరాలు తీర్చలేకపోతున్నాం కాబట్టి సంపాదన ఉంది కాబట్టి వాళ్ళని హాస్టల్స్ లో చేర్పించేస్తున్నాం ముందు క్రెచ్ ఐదో సంవత్సరం వచ్చేంత వరకు అక్షరాభ్యాసం చేసి ఓ నామహాశివాయహాని రాయించేవాళ్లు కాదు ఇప్పుడు వాడు రెండు రెండున్నర సంవత్సరాలు అవటంతోనే ప్లే స్కూల్ ఎక్స్టెన్షన్స్ ఆలోచించండి మీకు అర్థం పాలిటిక్స్ కావాలి విత్ ప్రిన్సిపుల్స్ సైన్స్ కావాలి విత్ హ్యుమానిటీ కామర్స్ కావాలి విత్ మొరాలిటీ వెల్త్ కావాలి విత్ వర్క్ వర్షిప్ కావాలి కంపాషన్ ప్లెషర్ కావాలి కాన్షియన్స్ ఎడ్యుకేషన్ కావాలి విత్ క్యారెక్టర్ విత్ వితౌట్ గాంధీ గారు చెప్పిన సప్త సూత్రాలు ఇవి టుడే వీ హ్యావ్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ కామర్స్ వితౌట్ మొరాలిటీ వెల్త్ వితౌట్ వర్క్ వర్షిప్ వితౌట్ కంపాషన్ ప్రెషర్ వితౌట్ కాన్షియన్స్ అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ అందువల్ల క్యారెక్టర్ లెస్ పీపుల్ ని ఎడ్యుకేషన్ మిగిలిన అన్ని సెక్టార్స్ ఆఫ్ ది సొసైటీకి సప్లై చేస్తుంది అది ఇండస్ట్రీ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు ప్రైవేట్ బిజినెస్ కావచ్చు దానివల్ల ఏమవుతోంది క్యారెక్టర్ లేదు వాల్యూస్ గురించి అవగాహన లేదు మోసం చేయొచ్చు ఏం కాదు దొరికితే దొంగ దొరక్కపోతే దొర పట్టుకున్నప్పుడు చూద్దాము పదివేలు ఇస్తే ఊరుకుంటాడు కదా వాట్ వ్యూ ఆర్ థింకింగ్ సేయింగ్ డూయింగ్ అండ్ అచీవింగ్ విల్ మేక్ అవర్ మదర్ ఫాదర్ అండ్ టీచర్ ఫీల్ ప్రౌడ్ హౌ అబౌట్ అవర్ గాడ్ మనం చేస్తున్న పనులు సార్ ఇదంతా ఏదో మీరు ఏదో చదువుకున్నారు ఏం పుస్తకాలు ఏమో మాకు తెలియదు మేమేదో డిగ్రీలు చదువుకునేదో మామూలు జీవితంలో ఉంటే ఇవన్నీ మాకెందుకండి ఏం లేదు ఇవేమి తెలియక్క నీవు చేసిన పని మీ అమ్మగారు వింటే తెలుసుకుంటే సంతోషించి మంచి పని చేసేవరా అని అంటుందా నా కడుపునేటా అంటుందా ఎలా బుద్ధి పుట్టిందా నీకు ఇది తాత తండ్రి ఎలాంటి వంశం రా మనది కింద చేయిబెట్టామా మనం అడుగున పెట్టామా మందికి అన్నం పెట్టి చేయిరా ఇలా తయారయ్యేవేమిటి ఈ దుర్మార్గం ఏమిటి నీకు ఒక్క క్షణం ఆలోచించాలని లేదా మా రక్తం పరుచుకుని పుట్టావు ఎట్టా పుట్టేవరా నువ్వు అని ఆ తల్లి ఆ తండ్రి లేక మా స్కూల్లో మా దగ్గర చదువుకుని ఇట్టా తయారయ్యా గురువు గనక బాధపడితే మీరు చేస్తున్న ప్రవర్తనకు మీరే సంభాషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా వీజ్ ది మోస్ట్ బేసిక్ హ్యూమన్ వాల్యూ అండి ఇది గనకు ఉన్నట్లయితే మాటలో సత్యం ఆచరణలో ధర్మం ఆలోచనలో శాంతి అవగాహనలో అహింస ఏర్పడతాయి ఇవి చాలా ఫండమెంటల్ వీటి గురించి సరియైన అవగాహన ఉండి వీటిని జీవించడంలో గనకు అమలు తప్పకుండా విలువల్ని మనం గౌరవిస్తున్నట్టే లెక్క అందుకని పొద్దున్న లేవటంతోనే ఒకసారి అద్దం చూసి అవ్వండి హ్యాపీగా అవ్వండి ఐఎమ్ లైవ్ ఐ హావ్ వన్ మోర్ డే టు ప్రూవ్ దట్ ఐఎమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ మరొక్కరోజు భగవంతుడు నాకు జీవితంలో అనుగ్రహించాడు ఐ హావ్ టు ప్రూవ్ i have a task to perform I have to improve things improve myself improve the world improve the family improve the institution to which i belong nirbhayanga kharchu pedtu pondi nimputu pondi anantamaina atuanti ananta tattvam ninchi vachinattuanti prema kaarananga meeku anantamga uptadayo avipothundemo prema kharchayipothundemo alletuanti bhavana meeku akkarne akkarledu shunya mundane em undadu human values have their roots in a single universally held premise the inherent dignity of every human ఎందా ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు డబ్బున్న వాళ్ళు అంటే బాగా సంస్కారం మీకు బాగున్నారా అని అడుగులేని వాళ్ళు మనం తప్పు కదా అలా నువ్వు బిచ్చవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీకు బిచ్చం బాగా వచ్చిందా అని అడగక్కర్లా ఎదుట వ్యక్తిని గౌరవించే తత్వం ఓ బిచ్చగాడు వచ్చాడు నీకు ఇవ్వాలని లేదు చిల్లర లేదని కానీ లేదు బాబు పోనండి గాదిలాగా ఉన్నా అనూద్దు ఎందుకు అనాలి ఎదురు అదృష్టం వల్ల వాడు ఆ స్థితికి మనకు దేవుడు అన్ని కాళ్లు చేతులు అన్ని ఇచ్చాడు చదివిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు సంపాదన ఇచ్చాడు కాబట్టి మనం హాయిగా ఉన్నాం వాడిని ఎందుకు నువ్వు పశువులా చూస్తావు హ్యూమన్ వాల్యూస్ అది మన టాపిక్ చాలా ఉన్నాయి టైం లేదు కాబట్టి క్విక్ గా మళ్ళీ కనబడతాయిలేండి ఇవండి హ్యూమన్ వాల్యూస్ ఏ పశువు వీటి గురించి ఆలోచించదు ఏ మృగమో వీటి గురించి ఆలోచించదు మరి మనుషులు ఆలోచించకపోతేట పవిత్రత ఏమిటి పాతిపత్యం ఏమిటి కట్టుబడి ఉండటం ఏమిటి పెళ్ళేమిటి గుడేమిటి బడేమిటి ఎనబై మూడు లక్షల జీవరాశులకి లేదే లేవు కదా అసలు ఈ సమస్యలు ఇన్స్టింక్స్ బేస్డ్ ప్రకృతి పుట్టించింది పుట్టాయి కోరికలు ఉంటాయి తీర్చేసుకుంటుంది నియమాలు లేవు చచ్చిపోతుంది పోతుంది అంతే మనిషికి ఉన్నాయి హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ వీలైతే సాయం చేయండి అవకాశం లేకపోతే అపకారం మాత్రం చేయవద్దు అదే మంచికి విలువలకు సాధ్యమవుతుంది వాల్యూస్ లీడ్ అస్ టు గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్ లీడ్ టు గుడ్ లైఫ్ ఈ అవగాహన వల్ల మంచి అలవాట్లు ఏర్పడతాయి మంచి అలవాట్ల వల్ల మంచి జీవితం రావడం అనేటువంటిది సంభవం అవుతుంది లీడ్ అ గుడ్ లైఫ్ విత్ బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎ పేషెంట్ లిసనింగ్ దట్స్ డి వే టు బికమ్ హ్యాపీయర్ డూ యూ ఫీల్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ బి కన్సర్న్ అబౌట్ వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్ ఇప్పుడు మానవతా విలువలు ఎందుకోసం నీతి నియమాలు ఎందుకోసం అసలు ఈ ఉపన్యాసం ఎందుకోసం ఈ జీవితం ఎందుకోసం ఈ ప్రశ్నలకు నాకు తెలిసినట్లు ఉన్న వ్యవధిలో సమాధానం చెప్పటానికో కనీసం దారం ముడిపడి చిక్కుబడ్డప్పుడు చీయటానికి ప్రయత్నం చేస్తాం మనం చిక్కుని అంటే లూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము పెద్ద కన్స్ట్రక్టివ్ వర్క్ ఏం కాదది కానీ లూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఎవరో ఓపిగా ఒక కొన ఇంకో కొసా పట్టుకుని తీయటం కోసం నా ఉపన్యాసం అయిపోయిందండి ఎవరైనా కాగితం ఉంటే రాసుకోవచ్చు లేదు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ల్యాప్టాప్ డెస్క్ టాప్ ని లేదు నా ఇమెయిల్ ఐడి ఇస్తాను ఎవరు నాకు ఇమెయిల్ పంపినా వాళ్లకు నేను ఇది పంపించేస్తాను ఏమిటయ్యా అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్కే డాట్ వెళ్లి పూల బాట అని గనక సెర్చ్ చేస్తే ఫైవ్ పబ్లికేషన్స్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ ఆన్ వేరియస్ టాపిక్స్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఇంటర్ సాఫ్ట్ స్కిల్స్ సరే సెవెంటీన్త్ ఏప్రిల్ నాడు ఒక మంది నా ప్రదర్శన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూశారు ఏడు పేల ఆరు మంది డౌన్లోడ్ చేసుకున్నారు మరొకటి పద్నాలుగు పేల ఏడు మంది చూశారు అంటే రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారు మీరు కామర్స్ ఎందుకు చెప్పడం లేదు ఏదన్నా ఓ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఎందుకు చేరలేదు అంటే ఈ పని చేరదామని నీ ఇష్టమని అనిపించి ఇలాంటివి చేస్తున్నాను నేను ఇప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసం సంతోష కొందరు మిత్రులు కూడా రికార్డు చేసుకున్నట్టున్నారు సంతోషం నేను వాయిస్ రికార్డులు రికార్డ్ చేశాను ఒక వారం రోజుల్లో కాస్త తీరిక చూసుకుని నేను అప్లోడ్ చేస్తాను ఇలా నావి ఎనిమిది వందల పైచిలుకు ఉపన్యాసాలు ఈనాడు నేను వేర్వేరు చోట్ల గత నాలుగైదు సంవత్సరాలు ఇచ్చినటువంటివి ఇంటర్నెట్ ఫ్రీగా అప్లోడ్ చేయబడి ఉన్నాయి Ethics, Values and Attitude एथिस् वालू ऐटिट्यूड अं बिहेवर अन्ट एपीसी डीसीएल ऐदार बैचेस की चपा अवी इंटरने अवार्थ तो का फ्री ऐ दुरता है रूप इवे स्वार सारे अनोच्छू ఫ్రీగా అందుబాటులో పెడుతున్నాయి ఎందుకని ఎవరో ఎక్కడో వింటారో ఎవరిలోనైనా ఒక్క రవ్వంతా ఆవగించంతైనా మేలు కలుగుతుందేమో ఆలోచన కలుగుతుందేమో అని చెప్పని ఈనాటి ఉపన్యాసాన్ని కూడా నేను ఒక వారం రోజుల్లో అప్లోడ్ చేస్తాను ఈ డబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్సైట్ లో ప్రొఫెసర్ విశ్వనాథం అని గనక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఎనిమిది వందల పైచికు కనబడతాయి ఈ నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకోసం సంక్షిప్తీకరించాను నావి రెండు వందల పైచిలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూ లో విశ్వప్ డాట్ వంగపల్లి ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ అని సెర్చ్ చేస్తే ఇది నా ఇమెయిల్ ఐడి అది నా ఫోన్ నెంబరు మన రమణారావు గారి దగ్గర కూడా ఉంది నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి ఐ హావ్ నో అబ్జెక్షన్ గాడ్ బ్లెస్ యూ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ గుడ్ స్ప్రెడ్ ఇట్ ఇఫ్ యూ వాట్ ఎ కాపీ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్ యూ క్యాన్ రైట్ టు మీ దాట్స్ మై ఈ ఐడి స్వచ్చమైన జలపాతం ఎలా ఉత్సాహంగా దుముకుతూ ప్రవహిస్తూ సముద్రం వైపు అంటే తన గమ్యం వైపు ప్రవహిస్తుందో అలా మన జీవితం కూడా పవిత్రతతో పెళ్లటానికి ప్రయత్నం చేస్తే సాధ్యమైనంత మేరకు అవకాశం ఉన్నంత మేరకు తెలియక తప్పులు చేయడం వేరు తెలిసి తప్పులు పునరావృతం చేయడం తప్పు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే హ్యావ్ ఎ నైస్ డే థెంక్స్ అలాట్ గా యూ నైన్ థర్టీ మీ కనీసం బాగా ఆకలి చేసేటట్టు ఉపన్యాసం ఇచ్చానని అనుకుంటున్నా వెంటన్నారు చెప్పా కదా ఉపన్యాసం అయితే అయిపోయింది సార్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఐఎమ్ విల్లింగ్ టు రిసీవ్ దెమ్ సీరియస్ సైద్దాంతిక ప్రశ్నలు కాక ఇప్పుడు ఉదాహరణకు దేవుడు ఉన్నాడా అంటే నిరూపించు అట్లాంటివి అర్జెంట్ గా రెండు నిమిషాల్లో తేలే ప్రశ్నలు కావు నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు నచ్చనివో లేక ఈ కాస్త క్లారిటీ కనుక ఉన్నట్టు అయితే బాగుండేది అని అనిపించే ఉన్నాయో ఉంటే అడగండి లేదా ఆలస్యమైంది బోధనం చేశాడు సో ఓకే సార్ థ్యాంక్ యూ విశ్వనాథం గారు సో మేము ఇంతవరకు ఎన్నో అంటే కొన్ని అట్లీస్ట్ ఎన్నో కాకపోయినా కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద సెషన్స్ అప్పప్పుడు వేరే వేరే స్పీకర్స్ దగ్గర కానీ మేము వేరే క్లబ్లోకి వెళ్ళినప్పుడు చూశాము బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిక్ గా చాలా డిఫరెంట్ గా ఉంది సో ఐ థింక్ మీరు కూడా నాతో ఎక్యూ ఇస్తారని అనుకుంటున్నాను చెప్పింది నేను కదా మా సభ్యులందరూ కూడా ఎక్కి పోయిస్తారని అనుకుంటున్నాను డెఫినెట్లీ చాలా అద్భుతంగా ఉంది వండర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఎవరన్నా ఏమైనా అభిప్రాయాలు అండి ఫస్ట్ అంటే అటెండెన్స్ కొంచెం తక్కువ ఉంది అనుకున్నాం బట్ ఇది ఫర్ రీజనబుల్ అటెండెన్స్ ఇదే సో దీంట్లో ముఖ్యంగా మనందరికీ చాలా బెనిఫిట్ అయింది ముఖ్యంగా ఐ వాంట్ కంగ్రాచులేట్ హేమంత్ ఎస్పెషలీ ప్లీజ్ గెట్ రికగ్నైజ్ చేశారు హేమంత్ ఎందుకంటే ఆయన యంగ్ అయినా కూడా హీ హాజ్ కమ్ బై లీజింగ్ హీజ్ పేరెంట్స్ హీ హాజ్ కమ్ అండ్ అటెండెడ్ డిస్కషన్ అండ్ ఐ థింక్ మోస్ట్ బెనిఫిట్ బెనిఫిటెడ్ పర్సన్ టుడే నేను అనుకుంటున్నాను ఐ థింక్ హేమంత్ బికాస్ చాలా చిన్న వయసులో మంచి ఉపన్యాసం ఏందో ఫ్యూచర్ మెంబర్ఫుల్ ఫర్ యూర్ ఫ్యూచర్ రొటేరియన్ వన్ ప్లస్ వన్ ఏమవుతుంది రెండు అవుతుంది ఆలోచించండి ఒక నిమిషం సార్ వన్ ప్లస్ వన్ రెండు అవుతుంది పక్కన పెడితే పదకొండు అవుతుంది వన్ టు ది పవర్ ఆఫ్ వన్ అన్నా వన్ ఏ అవుతుంది వన్ బై వన్ కూడా వన్ ఏ అవుతుంది వన్ లోంచి వన్ తీసేస్తే సున్నా అవుతుంది వన్ బై సున్నా అనంతం సున్నా బై వన్ హ్యాస్ నో మీనింగ్ ఆలోచిస్తే తెలుస్తుంది సార్ ఇది ఏ యూనివర్సిటీలో చెప్పరు యూఎస్ ఎక్కడికి వెళ్ళినా ఎంఎస్సీ చేసినా ఏం ఎక్కడ యూనివర్సిటీలో చెప్పారు ఇటువంటి లైఫ్ స్కిల్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ వెరీ గుడ్ మదర్ ఎవరు దాకా అన్నది అదే ఫైవ్ గెస్ట్ ని ఇన్వైట్ చేయడం అలవాటు చేసుకోండి coming to the birthday uh, on february 4th every 14 uh, i celebrate my birthday february 14th valentine day february 14th i ate parale today and uh, dr jayshrav garu celebrating his birthday today chara <laughs> And, uh, will be celebrating his for సివి ఆర్ మూర్తి గారు విల్ బి సెలిబ్రేటింగ్ ఇస్ బర్త్డే అండ్ ట్వంటీ ఫస్ట్ నెక్స్ట్ ఫ్యామిలీ మీట్ విల్ బి అనౌన్స్ ల్యాక్ ఫ్యామిలీ రిగార్డింగ్ ద మీటింగ్ బర్త్డేస్ట్ మహేంద్రబాబు గారు ప్రెసెంట్ స్మాల్ మెమంటూ టు మంగళసూత్రాలు కలంబరాలు కూడా ఫోటోగ్రాఫర్ రిక్వెస్ట్ పై రీప్లే అవుతుంది రోజులు అదే అంటున్నా రిప్లే మళ్ళీ కట్టండి మళ్ళీ తలంబృహాలు పోయండి నిదానంగా పోయండి ప్లీజ్ వేసుకుందాన అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ ంజ హిమాచయమునా గా ఉచ్చల జలదితరంగవ శుభ నా జాగే తవ శుభ ఆశిషే గాహే తవ జయ జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధా జయ హే జయ Jaya Hing <speaking> Jaya Jaya Jaya Jaya Hing <foreign> Jaya Hing <language> Jaya Hing